విశ్వ ప్రభ నా దివానిశ్వబ సాకుల దేవా ఇదిం కాచు కాపాడి మీ కృపలో ప్రభా కృప పెట్టి మాకు సహాయం చేసినాం ఇంతకుముందు మీ సహాయం చేయండి ప్రస్తుతాత్మ సహాయం చేయండి నూతన విషయకు నూతన శక్తి దచ్చని మాలో ఆయాస్కాయ బలంత విడిపించండి అలాని మీలో మీరు బలవంతుగా మీ బలం కావాలా వాక్యంధర మాట్లాడి వాక్యం ఆ ఉదంలో ప్రభా బలపరిచి అలా నాది ప్రభ దాని వాక్యం సరైన జీతం దచ్చని ప్రతి ఆటగా చేసి రాణి బిడ్డలు నడిపించి అంత విషయంలో ప్రభా ప్రస్తుతాత్మను సహాయం చేసి పాటధన వాక్యం మీరు మాట్లాడి ప్రస్తుతాత్మను సహాయం చేయన్ ఒక పాట పాడండి బ్రదర్ ప్రజరా ప్రసిద్ధరా బ్రదర్ ఒక పాట పాడండి మిగతా బ్రదర్స్ అందరూ పాడుతున్నాను నా దీపము ఈసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము ఈసయా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆరని దీపమై దే దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాలతోరణమై రని దీపమై దే దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాలతోరణమై చేశావు పండుగ వెలిగా ఉండుగా చేశావుగా వెలిగావు నిండుగా నా దీపము ఈస్యా నీవు వెలిగించినావు లిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము మారని నీ కృపా నన్ను వీడనన్నది మర్మాల బడిలోనా సేద తీర్చుచున్నది మారని నీ కృపా నన్ను వీడనన్నది మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది మ్రోగించుచున్నది ప్రతి సాక్షిగా మ్రోగించుచున్నది ప్రతి సాక్షిగా నా దీపము యేసయ్య నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులేనివు వెలిగించినా దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసివే సైన్యముల గధిపతివై आगनी ओरलो आर पै ना, ना सितिवे सैन्य मुलग अधिपति वै पराक्रमशालाऊपरीगा पराक्रमशालई नड़चाऊ का पिगा ना दीपमूस नहीं వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ పరశుత్ర బ్రదర్ మనం ఇప్పుడు వాక్యం కార్లోకమందున్న తండ్రి ఎస్ అయ్య నీకు వందనాలు ప్రభా తండ్రి నీకు స్థులు తండ్రి ప్రభా నాయన ఈ గడిచిన కాలం నీ కృపలో కాచి కాపాడి నాయన దివారాత్రంలో కంటి కాచి కాపాడి యొక్క దినముకు తండ్రిని యొక్క నూతన కృప ఇచ్చి తండ్రి మమ్మల్ని సజీవులెక్కలో ఉంచుకొని ఈ మధ్యాహ్న కాల సమయం తండ్రి నీతో గడిపే భాగ్యము నీ స్వరం వినబోతుండగా నీ ధన్యత యోగ్యులుగా భాగ్యులుగా ధనవంతులు ఐశ్వర్యవంతులుగా చేసిన నా తండ్రి నా ప్రాణపేరుడ నీకే సమస్త మహిమా ఘనత ప్రభావంలో తండ్రి ఎస్ అయ్య యుగ యుగములు కలుగునుగాక నీ యొక్క వాక్యాన్ని ధ్యానించకబోతుండగా ప్రభా నీ స్వరం వినిపించమని ప్రార్థిస్తూ ైనసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ ఫస్ట్ పేతురు ఫస్ట్ పేతురు కదా బ్రదర్ చెప్తున్నాను ఒక ఫస్ట్ తిమోతి మొదటి తిమోతి రాసిన పత్రిక ఆరో అధ్యాయం చదువుతున్నాను బ్రదర్ మొదటి తిమో రెండో అధ్యాయము ఆ మూడో వచనం చదువుతున్నాను ఎవడైనాను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియూ ఎరుగక తక్కములను గూర్చియు వాగ్వాదములను గుర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వంధడుగును వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దూరును మానములను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ అనుకొని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి చూడండి మన ప్రభు మన తండ్రి మన ప్రభు ఈస చెప్తున్నాడు ఒకప్పుడు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే ఒకప్పుడు దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళే ఒకప్పుడు ఆయన రక్షణ విన్న ఆయన ఎందు మారుమనసు పొందిన వాళ్ళే ఆయన నామంలో రక్షణ పొందిన చూడండి ఒకప్పుడు ఆయన వాక్యాన్ని సత్యాన్ని స్వీకరించిన వాళ్ళ జీవితాలు ఇప్పుడు ఎట్లా అయిపోయినాయి చూడండి నిన్న దినము ఒక బ్రదర్ చెప్తున్నాడు ఒక బ్రదర్ గురించి ఆయన కూడా ఇదే గ్రూప్ లో మన మధ్యనే ఆయన మనతో పాటే బైబుల్ కాలేజ్కి వచ్చాడు ఆయన మనతో పాటే దేవుని వాక్యాన్ని ధ్యానించండు కానీ అలాంటి బ్రదర్ ఈరోజు ఎట్లా అయ్యిండు ఎందుకు అట్లా అవుతారు మనుషులు అలాంటి అయిన వాళ్ళతో నువ్వు ఎట్లా నడుచుకోవాలా వాళ్ళు ఎందుకు అవుతారు మనం ఎట్లా చేయాలా సహజంగా ఇది ఒక బ్రదర్తో డిస్కస్ చేసినప్పుడు ఆ బ్రదర్ చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది నేను ఇంకో బ్రదర్తో మాట్లాడినాను ఆ బ్రదర్ చెప్పినాను అలాంటి వాళ్ళ దగ్గర మనం చెప్పొద్దు అలాంటి వాళ్ళ దగ్గర మనం ఏం మాట్లాడద్దు అలా నేను చెప్పిన బ్రదర్ విన్న బ్రదర్ ఏం చేసిండు చెప్పొచ్చు అని ఆయన ఒక మాట చెప్పి ఆయన పాటి కానీ వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ మన ప్రభు ఏం చెప్తుండో నువ్వు వినాలా నువ్వు వినకపోతే నువ్వు ఎవరి దగ్గర నడుచుకోవాలా ఎవరితో మాట్లాడాలా వాళ్ళు నువ్వు ఎట్లా జీవించాలా నీకు తెలియకపోతే చూడండి మనల్ని ప్రభు వాక్యాన్ని ప్రకటించడానికే మనల్ని ఎన్నుకున్నాడు ఆయన సువార్త చెప్పడానికి విన్నాడు కానీ కొన్ని దిక్కల మనం మాట్లాడొద్దు మనం నోటికి కళ్ళం పెట్టుకోవాలా కొన్ని చోట్ల ప్రతి చోట పందుల దగ్గర మనము ముత్యాలు వేసినట్టు కొన్ని సందర్భాల్లో మనం తగ్గాల ఎందుకు తగ్గాల చూడండి ఈ వాక్యం చెప్తుంది ఆ బ్రదర్ ఎందుకు ఆ బేదరితో నువ్వెట్లా నడుచుకోవాలా నువ్వెట్లా జీవించాలా అని ఈ రెండు అంశములు తండ్రి ఈ రోజు నీతో మాట్లాడబోతున్నాడు ఎందుకు మాట్లాడబోతున్నారంటే ఈ అంత్య దినాల్లో మనతో పాటు ఉన్న వాళ్ళందరూ ఇట్లా అవుతారు చూడండి ఎందుకు అట్లా అవుతారంటే ఆయన వాక్యము ఆయన ప్రవచనము నెరవేరాలా అది జరగాల ఎందుకు మనుషులంతా భ్రష్టత్వంలో అవుతారు మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది ప్రతి ఎందుకు ఈ లోకంలో మోసపోతారంటే ఎవరైతే వాక్యం పట్ల నిర్లక్ష్య పెడితే వాళ్ళు మోసపోతారు కాబట్టి ఆ బ్రదరు మన గ్రూప్ లోనే బ్రదరు బైబుల్ కాలేజీకి వచ్చిన బ్రదరే ఆయన అట్లా ఎందుకు అయిండు ఆయనతో నువ్వు ఎట్లా నడుచుకోవాలా కాబట్టి ఈ రెండు అంశంలో దేవుడు ఈ దినం మనతో మాట్లాడబోతుండు మన తండ్రి ఎందుకంటే ఆ రోజు తిమోతికి పౌలు చెప్తుండు ఎందుకు తిమోతిని పౌలుకి తెలుసు పౌలు వాటిలో అనుభవం పొందినాడు తండ్రి దగ్గర నుంచి కాబట్టి ఆయన శిష్యుడు కదా తిమోతి కాబట్టి తిమోతికి చెప్తుండు ఎందుకు ఇలాంటి పరిస్థితులు నీకు వస్తాయి కాబట్టి నువ్వు నిలబడాలా వాటిని ఎదుర్కోవాలా కాబట్టి తిమోతికి పౌలు చెప్తుండడు ఇప్పుడు తిమోతి ప్లేస్ లో మనమున్నాము పౌలు ప్లేస్ లో మన ప్రభు మన తండ్రి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తిమోతికి పౌలు చెప్పట్లేదు ఇప్పుడు నీకు నాకు మనకే చెప్తున్నాడు కాబట్టి నువ్వు చెవి యొగి శ్రద్ధగా వినకపోతే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే జీవిస్తే నీకు నాశనము కునికి నిద్రపోదు ఎందుకంటే వాళ్ళలాగా నువ్వు కూడా తయారవుతావు చూడండి మూడవ వచనము ఒకటో తిమోతికి రాసిన పత్రిక ఆరోధ్యయము మూడవ వచనము ఆ బ్రెదర్ ఎందుకట్లా ఏంటంటే చూడండి వాక్యం ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక ఎవడైనను చూడండి ఎవరైనా కావచ్చు అది నువ్వైనా కావచ్చు నేనైనా కావచ్చు వాళ్ళు ఎవరైనా కానీ ఎవడైనను మన ప్రభు ఏసు యొక్క హిత వాక్యములను అంటే మంచిది ఆరోగ్యకరమైనది రకరకాల అర్థాలు వస్తుంది కాబట్టి ఆయన సత్యము కూడా హితము అంటే ఆయన సత్యము కింద వస్తుంది ఆరోగ్యం అని వస్తుంది మంచిది అని కాబట్టి ఎవరైతే ఆయన సత్యవాక్యములను దైవభక్తికి చూడండి ఆయన సత్యవాక్యమును నువ్వు నువ్వు దైవభక్తికి అంటే ఆయన వాక్యముకు ఆయన మాటకు అయన పట్ల నువ్వు భయపడకుండా చూడండి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక చూడండి ఆయన సత్యమునకు ఆయనకి లోబడకుండా ఆయన పట్ల నువ్వు భక్తి కలగకుండా ఆయన చెప్పిన మాటలంటే ఆయన బోధన నువ్వు అంగీకరింపక ఎవరైతే ఉంటారో చూడండి భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడలా చూడండి నీకు దేవుని సత్యం తెలిసి ఆయన రక్షణ పొంది ఆయన పట్ల మారుమణి పొంది ఆయన జీవం పొంది ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు పొంది ఆయన ఇచ్చిన మేలులు పొంది ఆయన పట్ల ఉండి అలాగా జీవించిన నువ్వు ఒకప్పుడు ఆయనలో పరిశుద్ధాత్మలో పాలు నువ్వు ఎట్లా చెడిపోతున్నారంటే చూడండి ఎందుకు చెడిపోతుంది ఈ లోకం ఎందుకు చెడిపోతుంది ఈ కాలం ఎందుకు చెడిపోతున్నారు ఏర్పరిచిన వాళ్ళంటే ఇక్కడే ఆన్సర్ ఉంది ఏంటంట భిన్నమైన బోధను ఉపదేశించిన చూడండి అనేక అబద్ధ బోధకులు అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి రకరకాల బోధలు చెబితే నువ్వు నువ్వు సత్యాన్ని ఆయన వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు ఆ బోధలకి అడిక్ట్ అయినావా చూడండి నువ్వు వెలిగిపో వెలిగి నీలో వెలుగు ఉండదు చూస్తుంటారు వాట్సాప్లో యూట్యూబ్లో ఆ బ్రదర్ చెప్పిండని ఈ బ్రదర్ చెప్పిండని నువ్వు ఇన్ని బోధలు నువ్వు ఎక్కడ సాహవాసం ఉంది నీలో నీకు ఎక్కడ సాహవాసం ఉంది కాసేపు యూట్యూబ్లో ఆ బ్రదర్ చెప్పిండు ఈ బ్రదర్ చెప్పిండు ఆయన వాళ్ళు ఒకటి చెప్పి వీళ్ళు ఒకటి చెప్పి ఇంకొకరు ఒకటి చెప్పి నువ్వు ఆ బోధలు ఈ బోధలు ఇని అందరి మాటలను నమ్మి నిజమైన సత్యాన్ని మైమర్చిపోతుంటివే చూడండి మనకి ఆత్మీయ తండ్రి మన ప్రభు మన ఏసయ్య నువ్వు ఆయనని ఆయన వాక్యములు ఆయన బోధన అంగీకరింపకుండా లోకంలో గొప్ప గొప్ప పాస్టర్లని గొప్ప గొప్ప సేవకులని రకరకాల కల్చర్లకి నువ్వు రకరకాల మందిరాలకని రకరకాల బోధకుల మాటలు నువ్వు వింటుంటే నీకు ఎవరు బోధకుడు నీకు ఎవరు జీవం ఇచ్చింది నీకు ఎవరు రక్షణ ఇచ్చింది నిన్ను ఎవరు నిన్ను మరణంలో నుంచి నీ పాపాల నుంచి విమోచన ఇచ్చింది నిన్ను ఎవరి వైపు లక్ష్యం ఉంచమన్నాడు నువ్వు ఎవరిని లక్ష్య ఈ దినం ఎవరిని లక్ష్య మీరు తండ్రిని లక్ష్య మీరు కూడా పడిపోతారు మీకు కూడా నాశనం కునికి నిద్రపోదు చూడండి ఎందుకు అంటే ఈ లోకమంతా మోసం ఈ లోకమంతా ధనాపేక్ష ఈ లోకమంతా దురాశ రకరకమైన బోధకులు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు వాళ్ళ బోధలు చూడండి భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల రకరకాల బోధకుల దగ్గరికి వెళ్ళి రకరకాల సంఘాలకు వెళ్ళి రకరకాల దగ్గరికి వెళ్ళి నువ్వు విని వాళ్ళు చెప్పిందంతా చూడండి నువ్వు వింటే ఏమవుతావు భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియూ ఎరుగక చూడండి ఒకప్పుడు ఎరిగిండు ఎరిగిండు కాబట్టి రక్షణ పొందిండు రక్షణ పొందినాడు ఏం చేస్తుండు రకరకాల బోధకులు తిని వాడు ఫస్ట్ ఏం విన్నాడు కూడా మర్చిపోయిండాడు ఎందుకు ఆ బ్రదర్ అట్లా అయ్యిండు ఎందుకు మన తోటి సేవకులు ఇట్లా అయిపోతున్నారంటే రకరకాల బోధకుల చేతుల్లో రకరకాల అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తల చేతుల్లో వాళ్ళ బోధను ఆశ్రయించి వాళ్ళతో మోసపోతున్నారు ఈ దినం నువ్వు మోసపోతావా నేను మోసపోతామా నువ్వు మోసపోతే ఎట్లా దేవుళ్ళ నువ్వు ఎట్లా ఆయన చిత్తము నువ్వు కాబట్టి నువ్వు మోసపోకుండా ఉండాలంటే నీ గురి నీ లక్ష్యము తండ్రి వైపు ఉండాలా మనుషుల వైపు కాదు సంఘముల వైపు కాదు స్థలముల వైపు కాదు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఈ దినం ఎవరి వెంట నువ్వు పరిగెత్తుతున్నావు చూడండి ప్రభు మీద నమ్మకం లేదు నీకు మనుషుల మీద నమ్మకం ఉంది సేవకుల మీద నీకు నమ్మకం ఉంది సంఘాలు సంస్థల మీద హాస్పిటల్ మీద చూడండి ఈ మీద నీకు నమ్మకం ఉంది కానీ నువ్వు తండ్రి మీద మీకు నమ్మకం లేదు కాబట్టే మీరు మోసపోతున్నారు ఎందుకు మోసపోతున్నారంటే రకరకాల భిన్నమైన బోధ అంట ఒక రకమైన బోధ కాదది భిన్నమైన మన మనకు లేదా మన క్రైస్తవ్యంలో మన క్రైస్తవ మతంలో ఎన్ని రకాల బోధకులు ఎన్ని రకాల మతాలు ఎన్ని రకాల ఆచారాలు చూడండి ఆయన నామే వాడుకొని ఇన్ని రకాలుగా ఆయనని విభజించి ఇష్టానుసారంగా చేసి ఆయన సిల్వ మరలా మనం వేస్తున్నామా లేదా చూడండి ఆయన ఆ సేవకుడు ఎందుకు పడిపోయిందంటే భిన్నమైన బోధను ఉపశేషించిన ఎడలా చూడండి నువ్వు కూడా మోసపోవాల మోసపోవాలనుకుంటే నువ్వు మోసపోతావు ఎట్లా రకరకాల బోధకుల దగ్గరికి వెళ్ళి రకరకాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెప్పిని విని నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో వివేచన లేకపోతే ఆ బోధించేవాడు దేవుణ్ణి ఆత్మతో బోధిస్తున్నాడా నువ్వు ఎట్లా గ్రహిస్తావు అందుకే కదా ప్రభు చెప్తుంది నీకు విమోచ అది నీకు వివేచన ఎందుకు కావాలా నీకు జ్ఞానం ఎందుకు కావాలా జ్ఞానం అంటే ఏంది ఆయన వాక్యం కదా ఎందుకు నీకు జ్ఞానం కావాలా ఎందుకు నీకు వివేచన కావాలా ఎందుకు పరిశుద్ధాత్ముడి సహాయం నీకు కావాలంటే నువ్వు నువ్వు కనిపెట్టగలవు హృదయ అంతరంగములను పరిశోధించే తండ్రి నాయ ప్రభు చూడండి ఆయన హృదయ అంతరంగములను కూడా పరిశోధిస్తాడు నువ్వు పరిశోధించాలంటే ఆయన సహాయం నీకు కావాలా లేదా ఆయన జ్ఞానం నీకు కావాలా లేదా ఆయన వివేచన నీకు కావాలా లేదా చూడండి ఆయన సహాయం లేకుండా ఆయన వివోచన లేకుండా నువ్వు ఆయన మీద ఆధారపడకుండా వాళ్ళు చెప్పిండ్రు ఈ పాస్టు చెప్పిండు ఆయన నలభై ఏళ్ళ సేవకుడు ఈయన ముప్పై ఏళ్ళ సేవకుడు ఏమి ఒక నిమిషం ఒక క్షణం చాలు నీ నలభై ఏళ్ళు సేవ మోసపోవడానికి నువ్వు అనుకుంటున్నావేమో నేను నలభై ఏళ్ళు పెద్ద తరిపీదును పొందినాను బైబుల్లో నేను పెద్ద నేను గొప్ప వరములు కలిగిన నీకు ఒక నిమిషం చాలు ఒక క్షణం చాలు శాతాన్ని నిన్ను మోసపరచడానికి ఎట్లా మోసం వస్తుందో కూడా నీకు తెలియదు నువ్వు ఎట్లా వాళ్ళని వాళ్ళ ఐడెంటిటీని చూసి నువ్వు నమ్ముతావా కాదు కదా నీలో వివేచనం ఉంటే వాళ్ళ హృదయ అంతరంగంలో నా తండ్రి ఉన్నాడా లేడా అని నువ్వు పరిశోధించాలా నువ్వు పరీక్షించాలా ఎందుకు ప్రతి పనిని పరీక్షించమన్నాడు ను పరీక్షిస్తున్నారా ఇది పరీక్షించకపోవడం వల్లనే వివేచించపోవడం వల్లనే జ్ఞానం లేకపోవడం వల్లనే పరిశుద్ధాత్ముడి సహాయం లేకపోవడం వల్లనే ఏర్పరిచిన వాళ్ళంతా మోసపోయి ఒకప్పుడు ఆయనను ఎరిగిన ఇప్పుడు ఆయనకు విరోధులు క్రీస్తు విరోధి ఎవడంటే నా ప్రభువుని నా తండ్రిని నా ఏసైని ఎవరైతే అంగీకరించడో వాడే ప్రభువుకి విరోధి చూడండి ఒకప్పుడు ఆయన తండ్రిగా అంగీకరించిన వాళ్ళు ఇప్పుడు ఆయనకి విరోధుల్లాగా అయినారు ఒకప్పుడు ఆయనతో నడిచిన వాళ్ళు ఇప్పుడు ఆయన పక్కనలో బలెమ్ములు గొడుస్తున్నారు ఒకప్పుడు ఆయనతోనే ఉన్న వాళ్ళు ఇప్పుడు చూడండి దొంగ ముద్దులు పెడుతున్నారు చూడండి మనుషులు ఎట్లా జీవిస్తున్నారంటే ఎందుకు నశించిపోతున్నారు అంటే కేవలం ఆయన వాక్యము లేకనే ఆయన వివేచన లేకనే ఆయన పరిశుద్ధాత్ముడి సహాయం లేకనే నువ్వు ఈ మూడు లేకపోతే నువ్వు కూడా మోసపోతావు ఖచ్చితంగా నువ్వు కూడా మోసపోతావు ఆ సర్పాలకి కాటుకి నువ్వు గురవుతావు కాబట్టే మీరు అడగండి తండ్రిని అడిగితే ఇస్తానన్నాడు వెతికితే దొరుకుతానన్నాడు కాబట్టి నువ్వు అడుగు ఈ క్షణం ఈ నిమిషం నాకు వివేచన దయచే తండ్రి అని నాకు నా తండ్రి నీ దయచేయమని అడుగు నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయమని అడుగు అడగడానికి అది వస్తువు కాదు అది జీవం అది వస్తువు కాదు జీవం చూడండి జీవము అంటే నువ్వు ఆయన వాక్యంలో నువ్వు ఉండాలా ఎందుకు మనం రకరకాల బోధకుల చేతుల్లో చెక్కబడిపోయి మోసపోతున్నారు ఎక్కడ చూడండి పలానా సంఘంలో ఎవరన్నా చెప్తే ఎక్కడ నాకు జరిగిందంటే పరిగెత్తుతారు పలాని పాస్టర్ నాకు చేసిండి స్వస్థపరుస్తుందంటే నువ్వు అట్లా పరిగెత్తుతున్నావు కానీ ప్రభువు ఎక్కడో లేడు నీ హృదయాన్ని స్వస్థపరుచుకుంటే నీలోనే ఉన్నాడు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు లోకాన్ని జయిస్తాడంటే నీలో ఉండాల్సింది ఎవరు అంటే ఆయన నీలోనే ఉన్నాడని చెప్తుంటే నువ్వేమో ఎక్కడెక్కడ అక్కడ ఉన్నాడు ప్రభు ఇంకో చోటు ఉన్నాడు పలానా పాస్టర్ గారు ఉన్నాడు పలాని సంఘంలో ఉన్నాడు పలాని మనుషుల దగ్గర ఉన్నాడు నువ్వు అక్కడ పరిగెత్తున్నావు కానీ ఆయన ఎక్కడో లేడు నీ హృదయాన్ని స్వస్థపరచుకుంటే నీకున్న గుడ్డితనానికి స్వస్థత కలుగు నీ హృదయము నీ మనసు కఠినమైనది పోతే ఆయన నీలోనే ఉంటాడు నువ్వు స్వీకరిస్తే నీ తలుపులు హృదయం అనే తలుపులు తెరిసి నా ప్రభువుని నువ్వు రమ్మని పిలిస్తే నీతోనే ఉంటాడు ఆయన నీతో వచ్చి భోజనం చేస్తాడు నీకు వచ్చి బోధకుడుగా ఉండి నీకు ఆలోచనల్లో బోధిస్తాడు నీ నడవలసిన మార్గమును నువ్వు వెళ్ళాల్సిన త్రోవను నీకు సరళం చేసి చూపిస్తాడు నీకు బుద్ధిస్తాడు నీకు వివేచనిస్తాడు నీకు జ్ఞానమిస్తాడు నీకు ఆరోగ్యం ఇస్తాడు నీ మార్గం నీ సేవ ఆయన పట్ల నీ చిత్తం ఏందో నీకు చెప్తాడు ఆయన బోధకుడు కదా శిష్యులకు చెప్పిం లేదా ఈ దినం నీకు చెప్పాలంటే నీ హృదయం కఠినంగా ఉంటే నీ దగ్గరికి ఎట్లా వస్తాడు నీ హృదయం అనే తలుపులను నువ్వు మూసుకుంటే ఆయన నీలోకి ఎట్లా వస్తాడు కాబట్టి ఇప్పుడైనా ను బుద్ధి తెచ్చుకోవాలా ఇప్పుడైనా నువ్వు జ్ఞానం తెచ్చుకోవాలా ఇప్పుడైనా నువ్వు వివచన తెచ్చుకొని నీ హృదయానికిన్న కఠినతనాన్ని నువ్వు పోగొట్టుకోకపోతే నువ్వు మోసపోతావు ఆ సర్పములకు తేళ్లకి కాటుకి నువ్వు గురైపోతావు నీ నాశనం కూడా కునికి నిద్రపోదు ఎందుకంటే నువ్వు అబద్ధ బోధకుని ఆశ్రయిస్తున్నావు కాబట్టి వాళ్ళకే నాశనం కునికి నిద్రపోదు వాళ్ళని ఆశ్రయించిన నీకు కూడా నాశనం కునికి నిద్రపోదు నిన్ను ఎవ్వరు తండ్రి కూడా కాపాడలేడు ఎందుకంటే అది ఆయన ప్రవచనం ఆయన వాగ్దానం అది వాగ్దానం చేసే తండ్రి వాగ్దాన్ని నెరవేరుస్తాడు చూడండి భిన్నమైన బోధన ఉపదేశించినలా వాడేమి ఎరువుక తర్కములను గురిచి వాగ్వాదములను గుర్చు తర్కములంటే గొడవలు వితండవాదం ఆర్గ్యులు చేస్తూ ఉంటారు వీళ్ళు వచ్చి ఈ ప్రవచనం ఇట్లా ఉంది ఈ ప్రవచనం అట్లా ఉంది ఒకప్పుడు వారికి తెలుసు సత్యం కానీ వేరే వాళ్ళని ఆశ్రయించడం వల్ల వేరే ప్రవర్తలను ఆశ్రయించడం వల్ల వాడు మోసపోయి ఇప్పుడు వచ్చి వాడి దగ్గరికి వచ్చి తర్కములు పెడుకుంటాడు ఈ ప్రభు ఇట్లా చెప్పింది ఇది వాక్యం ఎట్లా లేదు ఇది అట్లా లేదు నీకు నిన్ను ఏర్పరిచింది ఆడ మట్టిలాంటి నిన్ను చూడండి మట్టిలాంటి మిమ్మల్ని స్వరూపంలో పోలికలో జీవమిస్తే నువ్వు ఆయనకి జ్ఞానం చెప్పే అంతటి వాడివా ఆయన మాటకి నువ్వు తిరిగి మాట వేసి ఆయనకే నువ్వు జ్ఞానం చెప్పే అంతటి చూడండి ఎవడ తయారవుతుంది లోకం లేదా తర్కములు తర్కముల గురించి వాగ్వాదములు గొడవలకి ఆర్గ్యులకి నువ్వు ఎప్పుడు కానీ నువ్వు ఎట్లా జీవించాలా ఇలాంటి వాళ్ళు ఎందుకు అట్లా తర్కములు పెట్టుకుంటారు ఎందుకు వాగ్వాదముల గురించి ఉంటారంటే భిన్నమైన బోధన వాళ్ళు ఉపదేశించిన ఎడల అలాంటి వాళ్ళ చేతిలో చెక్కబడడం వల్ల కాబట్టి చూడండి అలాంటి వాళ్ళు కూర్చు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాందడగును వాడికి గర్వమే వాడికి ఏముంటదంట గర్వం ఉంటదంట నేనే చెప్పింది కరెక్ట్ ఆయన చూడు ప్రభువు కూడా కరెక్ట్ కాదు అని ఒకప్పుడు ఆయన మేలును పొందిన వాడే ఆయన రక్షణ పొందిన వాళ్ళే గర్వంతో ఉంటారు చూడండి తర్కములతో చూడండి ఎట్లా ఉంటారు వాగ్వాదం చేస్తుంటారు ఎందుకు వాడిలో ఉన్న స్పిరిట్ వాడిలో ఉన్న ఆత్మ నీతో ఎందుకంటే వాడిలో ఉన్న ఆత్మ చీకటి సంబంధమైనది నీలో ఉన్న ఆత్మ వెలుగు సంబంధమైనది కాబట్టి వాడు శారీరకంగా ఉన్నాడు నువ్వు ఆత్మీయంగా ఉన్నావు ఇవి రెండు ఒకటి ఒకటికి వ్యతిరేకమే కాబట్టి వాడు నీ దగ్గరికి వచ్చి వ్యతిరేకంగానే వాడు చేస్తుంటాడు అప్పుడు నువ్వేం చేయాలా అప్పుడు నీ దగ్గరికి అలాంటి వ్యక్తులు వస్తే నీ రోల్ ఏంది అనేది ఇప్పుడు మనం కింద చూద్దాము గర్వాంధుడగును వీటి మూలంగా చూడండి అట్లాంటి వాళ్ళ మధ్య మనం మాట్లాడితే ఏమొస్తుంది ఆ బ్రదర్ చెప్తే చెప్పొచ్చు బ్రదర్ వాక్యం అని చెప్పి టక్కని పైకి వెళ్ళిపోయిండు నాకు చాలా బాధ అనిపించింది కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి వాళ్ళతో మనం మాట్లాడితే ఏమొస్తుందా మనకి ఎట్లా మనం మోసపోతామా చూడండి వీటి మూలంగా అసూయ వస్తుందంట ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో నువ్వు పరిశుద్ధుడివే వాడు పాపి కానీ వాడితో నువ్వు తర్కములతో నువ్వు ఆ టైంలో నువ్వు వాడితో స్పందిస్తే వాడితో నువ్వు తిరిగి మాట్లాడితే ఏమొస్తుందో చూడండి అసూయ వస్తుంది కలహాలు వస్తాయి మాట మాట మాట మాట పోయి వాడిలో ఉన్న స్పిరిట్ వచ్చి ఒకప్పుడు నా జీవితం ఇట్లా పునాది పోయింది నా జీవితం ఎందుకు దేవుళ్ళు వెలగలేకపోయినానంటే ఎందుకు రక్షణ పొంది మూడేళ్ళు ఇది ఇది దీనిలో చిక్కబడిపోయినా నేను అందుకు నేను సజీవ సాక్ష్యం ఎవరినో చెప్పట్లేదు ఈ దినం దానికి సజీవ సాక్ష్యం ఒకప్పుడు నేను కూడా ఆర్గ్యూ చేసేవాడిని మా అమ్మ వాళ్ళతో మా నాన్న వాళ్ళతో ఎదుటి వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో తర్కములు వాడేవాడిని వాగ్వాదములు వాడేవాడిని నాలో కూడా కోపం వచ్చేది చూడండి నాలో కూడా దూషించేవాడిని నేను కానీ ఎప్పుడైతే నా ప్రభు నా తండ్రి ఆయన పరిపూర్ణంగా నన్ను పిలిచిండు నా బుద్ధిని ఏం చేసిండు స్వస్థత ఇచ్చాడు నా నోటికి స్వస్థత ఇచ్చండు నా జ్ఞానానికి స్వస్థత ఇచ్చాడు నా హృదయానికి స్వస్థత ఇచ్చాడు నా చూపులకు స్వస్థత ఇచ్చిండు నా జీవన శైలికి స్వస్థత ఇచ్చిండు కాబట్టి ఈ దినం స్వస్థత పొందిన నేనే సజీవ సాక్షిగా మీకు నేను ప్రకటిస్తున్నాను కాబట్టి నా ఏసయ్యకే మహిమ కలుగును గాక చూడండి ఇటి మూలంగా ఏమొస్తుందంట అసూయ కలహము ఏమొస్తుందంట దూషణలు ఇంకోటి ఏమంట చూడండి దురమానములు మనము వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఒకప్పుడు మన గ్రూప్లో ఉన్న వాళ్ళే వాళ్ళు ఎరిగి వాళ్ళు ఇప్పుడు తర్కములు వాగ్వాదములు పెట్టి వాళ్ళు ఎట్లా వాళ్ళు మన దగ్గరికి వస్తే మన ప్రభు చెప్తుండు పేతులు మన చూడు తిమోతికి చెప్తుండు పౌలు పౌలు లేడు తిమోతి లేడు ఈ దినం మన ప్రభు మనకు చెప్తుండు ఎందుకంటే తిమోతి ద్వారా సేవ ఉంది కాబట్టి పౌలు తిమోతికి జాగ్రత్తలు చెప్పిండు మన గ్రూప్ కూడా అన్న మనకి ఎందుకు జాగ్రత్తలు చెప్తుండంటే అది ఆయన పట్ల పిలుపు కాబట్టి ఆయన శిష్యులు కాబట్టి మనం చూస్తే ఈ ఒక రకంగా ఈ గ్రూప్ మనకి అన్న మనకి అన్నకి మనమంతా శిష్యులమే కాబట్టి అన్న మనకి ఎందుకు ప్రతిదీ ఆరోగ్య విషయం కానీ ప్రతి విషయం ఎందుకు చెప్తుండే ఆయన పిలుపు అది మన పట్ల అట్లనే తిమోతికి పౌలు పట్ల కాబట్టి ఆయన శిష్యుడు కాబట్టి తిమోతికి చూడండి పౌలు చెప్తుండు ఈ దినం మనకి ప్రభు మన తండ్రి మనకు కూడా అసూయ వస్తుంది కలహాలు వస్తాయి దూషణ వస్తుంది వాళ్ళతో మనం ఏం చేస్తే తర్కములు పెట్టుకుంటే వాగ్వాదములు ఎందుకు పెట్టుకోవద్దు మనం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం ఆ టైంలో ఏం చేయొద్దు ఎందుకంటే అవి చీకటి శక్తులు అవి అవి చూడండి అబద్ధ బోధకుల్లో చూడండి భిన్నమైన బోధన ఎందుకు ఆశ్రయించొద్దా ఎందుకు వినాలా రకరకాల బోధకులు మనకి తండ్రి మంచి శిష్యుని మనకి తండ్రి మంచి గురువుని ఇచ్చినప్పుడు మనం ఎందుకు వెళ్ళాలా పక్క పక్క ఎందుకు వినాలా చూడండి కానీ మనకేంట ఆశ ఏందో అక్కడ వెళ్ళాలా అక్కడ అన్ని దెక్కరికి వెళ్తావు కానీ ఎటు కాకుండా పోతాం చివరికి ఇన్ని ఇప్పుడు ఈయన పరిస్థితి ఏమైంది భిన్నమైన బోధన ఆశ్రయించు వాళ్ళు ఏమి నువ్వు కూడా భిన్నమైన బోధనను ఆశ్రయిస్తే నీకు కూడా ఏ జ్ఞానం రాదు నీకు నువ్వు భిన్నమైన బోధన నువ్వు ఆశ్రయించే ముందు నీలో ఏముండాలా వివేచన ఉండాలా నీలో వివేచన ఉండాలా పరిశుద్ధాత్ముడి సహాయం ఉండాల జ్ఞానం ఉండాలా ఈ మూడు లేకపోతే ఆ భిన్నమైన బోధకులు ఇది చెప్పేది నీకు ఎట్లా తెలుస్తుంది నమ్మినవంటే నువ్వు మోసపోతావా లేదా అట్లా ఎంతమంది మనతో పాటు ఉన్న బ్రదర్స్ ఈ దినం మోసపోయినోళ్ళు లేరు కానీ మనం మోసపోవద్దు మనం నిలబడాలా ప్రభు కోసం మనం మన పిలుపుని జాగ్రత్త చేసుకోవాలా కానీ మోసం ఎట్లా వస్తుందంటే మనలో చూడండి రకరకాల భిన్నమైన బోధనను ఆశ్రయి చూడండి వీళ్ళు ఎట్లా చెడిపోయిన మనసు కలిగి ఎవరు వీళ్ళు భిన్నమైన బోధన ఆశ్రయించిన వాళ్ళు వాళ్ళు వ్యర్థంగా మాట్లాడి కలహాలతో ఉండి వాగ్వాదములతో ఉండి గర్వంతో ఉండి వాళ్ళ హృదయం ఎట్లా ఉందంట చూడండి కఠినమైపోయింది హృదయం దానికి స్వస్థత లేదు ఆ హృదయానికి స్వస్థత ఉంటే చూడండి ఆ హృదయమే స్వస్థత ఉంటే ప్రభు అందులో ఉంటాడు కదా కానీ ఆ హృదయం ఏమైపోయింది కఠినమైపోయింది ఆ హృదయమంతా చెడుతనంతో నిండిపోయింది వీళ్ళే కీరుస్తూ విరోధులు ఒకప్పుడు ఎరిగి ఒకప్పుడు పరిశుద్ధాత్మలో పాల్గొంది ఇప్పుడు ఆయననే చూడండి నిందించే వాళ్ళు గర్వంతో ఉన్న వాళ్ళకి నాశనం కునికి నిద్రపోదు ఎందుకంటే వాళ్ళు అబద్ధ బోధకులను అబద్ధ ప్రవర్తలను ఆశ్రయించిండ్రు కాబట్టి వాళ్ళకేం నాశనం కునికి నిద్రపోదు వాళ్ళని ఎవరైతే స్వీకరించి వాళ్ళ విధానంలో వాళ్ళతో నడిచిన వాళ్ళకు కూడా నాశనం కునికి నిద్రపోదు కాబట్టి వీళ్ళకి ఎట్లా ఉందంటే ఆ హృదయము చెడు కలిగి ఉంది సత్యహీనులై సత్యం నుంచి పక్కకు వెళ్ళిపోయినారు ఎందుకు కల్పనా వాక్యాలు విన్నారు కాబట్టి ఎందుకు విన్నారు మతపరమైన జీవితం జీవించినారు కాబట్టి ఆ లోకంలో ఏర్పరిచిన విధానాల్లో పాటిస్తున్నారు కాబట్టి పోకిరి శ్రేష్టలతో ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఈ లోకం అనే ఉంది కదా ఈ లోకాన్ని ఇప్పుడు ఎవడు ఆధీనంలో ఉంది దుష్టుడు ఆధీనంలో ఉంది కాబట్టి వాళ్ళ హృదయమంతా దుష్టత్వంతో నిండిపోయింది భ్రష్టత్వంతో నిండిపోయింది కాబట్టి వాళ్ళ మనుషు ఎట్లా ఉందంట చెడుతనం కలిగిపోయింది వాళ్ళలో సత్యము లేదు చూడండి దైవభక్తి లాభ సాధనం అనుకొని మనుషుల వ్యర్థం వివాదంలో కలుగుతున్నవి వీళ్ళ పని ఏంది హేతువాదంలాగా తయారైపోతారు ఒకప్పుడు వీడు హేతువాద అంటే కాదు ఒకప్పుడు దేవుని నమ్ముకున్న బిడ్డే రక్షణ పొందిన బిడ్డే మనతో పాటు మనతో పాటు బైబుల్ కాలేజీకి వచ్చిన వాళ్ళే మనతో పాటు వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళే ఎందుకు ఇట్లా చూడండి హేతువాదులాగా అయిపోయినరు ఎందుకు ఇట్లా గర్వంతో అయిపోయినారు ఎందుకు చెడు మనసు కలిగిపోయినరు ఎందుకు సత్యహీనులు ఎందుకు వాళ్ళలో తర్కములు ఉన్నాయి వాగ్వాదములు ఉన్నాయంటే భిన్నమైన బోధన ఆశ్రయించడం వల్ల ఎందుకు భిన్నమైన బోధన ఆశ్రయించినారు కానీ వాళ్ళలో మనం గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళలో దేవుని జ్ఞానం లేదు దేవుని వివేచన లేదు ఆయన పరిశుద్ధాత్మ నడిపింపులు లేదు కాబట్టి ఆ భిన్నమైన బోధల్లో ఉన్న వ్యక్తి తండ్రిని కలిగి ఉన్నాడా లేదా మన ప్రభుత్ తెలు కదా మన హృదయ అంతరంగములను పరిశోధించే తండ్రి నువ్వు ఆయన ఆత్మను నువ్వు తలించుకొని ఉంటే ఆయన నీలో ఉంటే నువ్వు కూడా ప్రతి వ్యక్తి హృదయ అంతరంగములు నువ్వు పరిశోధించగలవు కానీ ను పరిశోధించలేకపోతున్నావు అంటే నీలో ఇంకా పరిపూర్ణత కాలేదు నీలో ఇంకా పరిశుద్ధత లేదు ఇంకా ఈ లోకంలో నీ మనసు కొట్టుమిట్టలాడుతుంది నీ కోరిక నీ ఆశ నీ ధనాపేక్ష లోకం లోకం లోకంతోనే నింపుకొని ఉన్నావు కాబట్టి నువ్వు ఎదుటివారి హృదయ అంతరంగంలో నువ్వు పరిశోధించలేకపోతున్నావు కాబట్టి భిన్నబోధమైన బోధన ఆశ్రయించి నువ్వు మోసపోయినావు నువ్వు మోసపోయి అనేకులను మోసపరుస్తున్నావు చూడండి ఈ దినం ఈ అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కానీ మనం మోసపోకుండా ఉండాలంటే మనకి ఎవరు సహాయకుడు ఎవరి మీద నువ్వు లక్ష్యం ఉంచాలా హాస్టల్ మీద ఉంచాలా సంఘాల మీద ఉంచాలా లోకంలో ఉన్న వాళ్ళ మీద ఉంచాలా యేసు మీద లక్ష్యం ఆయననే పరిశుద్ధుడు ఆయన మాటలోనే పరిశుద్ధత ఉంది ఆయన దగ్గరనే జీవం ఉంది ఆయన దగ్గరనే సత్యం ఉంది కాబట్టి నీ లక్ష్యము ఆయన పట్ల ఉంచి నీ గురి ఆయన పట్ల ఉంచి ఆయన నడవవలసిన త్రోవలో నువ్వు నడిస్తే తప్ప నువ్వు రక్షణ నువ్వు వీటి నుంచి మనము ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అయినా మన తోటి పాస్టర్లే కదా మన బ్రదర్లే కదా ఈయన చెప్పింది కరెక్ట్ అని మనం నమ్మొద్దు ప్రతిదీ మనం రుజువు పరచుకోవాలా ఎట్లా రుజువు పరచుకోవాలంటే దేవుని వాక్యం ద్వారా అది రుజువు పరచుకోవాలంటే నీకు ముందు జ్ఞానం కావాలా లేదా నీకు ముందు వివేచన కావాలా లేదా చూడండి మనకి జ్ఞానం కావాలా కానీ మనకి వివేచన కావాలా కానీ ఇవి లేకనే అనేకులు ఏర్పరిచిన వాళ్ళందరూ ఎందుకు మోసపోతున్నారంటే ఆయన జ్ఞానము వివేచన ఆయన పరిశుద్ధాత్మ లేకనే అవి ఉంటే మోసపోరు వాళ్ళకి తెలిసిపోతుంది ఇది ఏ బోధ అనేది ఇత చెప్పే అతను ఏ రకంగా చెప్తున్నాడు ఈయనలో ఉన్న స్పిరిట్ ఏంది ఈయన విధానం ఏంది ప్రతిదీ గమనించి నువ్వు అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతావు మనమంతా అట్లానే వచ్చినాం నేను కూడా ఈ గ్రూప్లోకి అన్న చెప్పే వాక్యాలు కానీ నేను వినకుండా నా జీవితం కూడా కల్పన కథల్లాగా చూడండి అట్లా వెళ్ళిపోయేదేమో నా జీవితం కానీ నా ప్రభు చూడండి ఆయన బిడ్డగా నన్ను స్వీకరించి నన్ను మాత్రం అట్లా పోనీయలేదు చూడండి ఈ లోకంలో సత్యం చెప్పేవాళ్ళు నువ్వు చాలా తక్కువ అందుకే దేవుడు అందరినీ పోగు చేసుకుంటున్నాడు ఆయన సృష్టి మొత్తం మీద ఏర్పరిచిన బిడ్డలు ఎవరైతే సత్యం ఉన్నారో ఆ బిడ్డల్ని పోగు చేసుకుంటుండడు కాబట్టి ఆ ఎర్రని గుర్రానికి ఆ చూడండి ఎర్రని గుర్రానికి నల్లని గుర్రానికి ఆ పాండుర వర్ణం గుర్రానికి మనం చూస్తున్నాం కదా వాటికి వీళ్ళ మీద అధికారం ఇవ్వలేదు వాటికి అధికారం ఇచ్చింది మన తండ్రి మన తండ్రి ఇచ్చిన అధికారం గుర్రాలకి వీళ్ళ మీద ఇవ్వాల చూడండి అటు వాటికి అధికారం ఇచ్చిండు ఇటు మనకి కూడా అధికారం ఇస్తుండు మనకి మరణం మీద అధికారం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే మనం ఆయన పునాదులను కాబట్టి పాడైపోయిన పునాదులను మనం తిరిగి కట్టాలి కాబట్టి ఆ కట్టేవాడివి నీవే మోసే ఇల్లంతటిలో దేవుని దృష్టిలో ఎంత నమ్మకమైన వాడు కానీ ఆ కట్టిన ఎవరు మన తండ్రి కాబట్టి ఈ దినం మనం మోసే లాంటి వాళ్ళమే కానీ మనం ఎవరి మీద సహాయపడి నడవాలా మన తండ్రిని ఆధారం చేసుకోవాలి ఎందుకంటే సమస్తము నడిపించేది ఆయనే కదా కాబట్టి ఆయననే కడతాడు కానీ నువ్వు మాత్రం ఒక ఇళ్ళంటే ఒక పాత్ర ఉంటావు నువ్వు కానీ నిన్ను పాత్రగా పెట్టుకుంటాడు మోసని కూడా ఒక పాత్రగా తీసుకున్నాడు కానీ మోస ద్వారా నడిచింది మన తండ్రి ఆ ఇస్రాయల్ ప్రజల బానిసత్వం నుంచి ఆయన విడుదల కాపాడి నడిపించింది ఎవరు మన తండ్రి కాబట్టి అలాంటి వాళ్ళకి మరణం మీద మన తండ్రి అధికారం ఇవ్వడు చూడండి సంతృష్టి ఒకటో తిమోతి ఆరో అధ్యాయము ఆరో వచనం సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ ఉన్నది మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము చూడండి ఈ లోకంలోకి మనం జన్మించినప్పుడు ఏమైనా తీసుకొని వచ్చినామా మరణించినప్పుడు ఏమైనా తీసుకొని వెళ్తున్నామా కానీ నీ ఆత్మ చూడండి ఎందుకు పరలోకంలో ఆయన ధనమును కూర్చోమన్నాడు ఎందుకు రక్షణ చూడండి మనము రక్షణ ఇవ్వడానికి కూడా ఇంకా వెనకడుగేస్తున్నాం ఎందుకు వెనకడుగేస్తున్నాం అంటే నీలో భయం ఉంది నీలో పరిపూర్ణత లేదు చూడండి నువ్వు రక్షణ అనే వాళ్ళకి ఇస్తే నీకు బహుమానము ఫలము తండ్రి ఎదుట ఉంది చెప్పిందా లేదా మనకి తిము పౌలు చెప్పిండ నా కోసము నేను ఇక వెళ్ళిపోతున్నాను ఆయన ఆఖరి టైంలో తిమోతికి చెప్పినప్పుడు నేను ఇక వెళ్ళిపోయే సమయం ఆసనం నా కోసము నీతి కిరీటం ఉంచబడిందని చెప్పిండు అది బహుమానం కాదా ఆ బహుమానం నీకు రావాలంటే పౌరులాగా నువ్వు సేవ చేస్తున్నామా మనము చూడండి పౌరులాగా సేవ చేస్తున్నామా నువ్వు బహుమానం ఇవ్వాలా ఎవరికి ఈ లోకంలో నువ్వు బహుమానం ఇచ్చేవాళ్ళలాగా నిన్ను పెట్టిండు పరలోకంలో ఆయననే నీకు బహుమానం ఇస్తాడంట ఆయన సింహాసనాన్ని నీకు ఇస్తాడంట ఆయన కిరీటాన్ని నీకు ఇస్తాడంట నువ్వు ఈ లోకంలో ఏం చేస్తున్నావు నువ్వు బహుమానాలే పొందుతున్నావు కానీ నువ్వు బహుమానమే ఇవ్వట్లేదు కానీ మనం రక్షణ పొంది మనం దేవుళ్ళో ఎరిగి ఎన్ని సంవత్సరాలు అయింది ఎంతమందికి రక్షణ ఇచ్చినామని తండ్రి ఎదురు నిన్ను అడిగితే నీకు ప్రశ్నకి సమాధానం ఉంటుందా ఆ దినము ఆ గడియ ఆ క్షణము నువ్వు నన్ను ఎరిగి నీ రక్షణ మార్గంలో నడిచి ఎన్ని సంవత్సరాలు అయింది నామంలో నువ్వు రక్షణ ఇచ్చినావా ఎంతమందిని నువ్వు ధనం కూర్చుకున్నావు నువ్వు ఎంతమందికి రక్షణ ఇచ్చి ఫలం కూర్చుకున్నావు అని నిన్ను అడిగితే మనల్ని అడిగితే మనకి సమాధానం ఉంటుందా నువ్వు చెప్పగలవా ఆ దినం దేవుని ఎదుట నిలబడితే ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయన నీకు తీర్పిచ్చే దినము ఈ ప్రశ్న తండ్రి నిన్ను అడిగితే నీ సమాధానం ఏంది నువ్వు చెప్పగలవా ఎందుకు రక్షణ ఆయన యాజకుడు కదా ఆయన ఆయన అందరినీ యాజకుడు చేయడానికే మరణించండు మిల్కి సేదక్ యాజకుడే కదా ఆ క్రమంలో నువ్వు నువ్వు యాజకుడివే కదా ఎందుకు రక్షణ ఇవ్వలేకపోతున్నావు అంటే నువ్వు ఇంకా అభివృద్ధిలోకి రాలేదన్నట్టు దేవునిలో దేవుని వాక్యం లేదు నీలో సమృద్ధిగా కాబట్టి అభివృద్ధి లేదు నీలో అందుకే నీలో భయం వల్ల విరవడానికి ఈ భయం ఏదన్నా ఇంటికి వెళ్ళి అక్కడ చీకటి శక్తులను నువ్వు బంధించాలంటే నీకు భయం ఎవరన్నా నీ మీద మంత్రాలు వేస్తారని నీకు భయం ఎవరన్నా నీ మీద వ్యతిరేకంగా అన్నిటికీ నీకేముంటుంది ఈ భయం భయం కానీ నువ్వు భయపడితే ఎట్లా దేవుడి సేవ చేయగలుగుతావు చెప్పు ఇప్పుడు వచ్చే చీకటి శక్తులు నువ్వు ఎట్లా ఎదుర్కోగలవు ఆ సర్పాలకి తేళ్లకి భయపడుతుంటే నీలో నువ్వు భయపడాలా మనం ఎందుకు భయపడాలా మోసే భయపడిండా మోసాకి సహాయకుడు ఎవరు మన తండ్రి కదా ఈ దినం మోసేలాగా నువ్వు నిలబడితే నీకు సహాయకుడు ఎవరు మన ప్రభుయే కదా నువ్వు ఆయన సహాయం తీసుకోవట్లేదు కాబట్టి నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు ఇంకా శరీరకంగానే ఉన్నావు నువ్వు శరీరకంగానే జీవిస్తున్నావు నీ జీవన శైలి నీ మాట తీరు నీ ప్రవర్తన నీ నడవడిక నీ ఆలోచనలు నీ తలంపులు నీ బుద్ధి జ్ఞానం మొత్తం శరీరకంతో నిండిపోయినాయి కాబట్టి నువ్వు చీకటి శక్తులకి భయపడుతున్నావు నీ జీవితమంతా భయం భయంతో ఉంది నువ్వు దేవుని మీద లక్ష్యం ఉంచట్లేదు ప్రార్థిస్తున్నావు కానీ కపటధారమైన ప్రార్థన అది ఎదుటి వారి పట్ల ప్రేమ ఉంది కానీ స్వార్థపూరితమైన ప్రేమ అవసరానికే నీకు వ్యక్తులు కనిపిస్తారు అవసరం తిన్నాక నీకు వాళ్ళు కనిపించరు నీకు ఏదైనా ముళ్ళు తగిలినప్పుడు నీకు ఏదైనా నీకు పలానా వ్యక్తులు పలానా బ్రదర్ సిస్టర్స్ కనిపిస్తారు కానీ మిగతా సమయంలో నీకు వాళ్ళు కనిపించరు అంటే నీలో ఉన్న ప్రేమ ఏంది కపటమైన ప్రేమ నీలో స్వార్థపూరితమైన ప్రేమ అందుకే నీ ప్రేమ నీ సేవలో గొప్ప కార్యాలు జరగట్లేదు కానీ మనం అట్లా జీవిస్తామా మన తండ్రి మీద లక్ష్యం ఉంచితే ఆయన ప్రేమ కపటమైన ప్రేమ ఆయన ప్రేమ స్వార్థమైన ప్రేమ చూడండి ఆయన ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ అది నీలో ఉంటుంది కానీ మనలో ఉందా త్యాగపూరితమైన ప్రేమ కాబట్టి ఎందుకు మనము భయపడుతున్నామంటే మనలో పరిశుద్ధాత్మ లేదు ఒకప్పుడు నీలో రక్షణ పొందినప్పుడు నువ్వు ఆయనలో వెలిగినప్పుడు ఉందేమో కానీ నువ్వు వెలిగింపబడి ఆరిపోయినవని నీ దీపం ఆరిపోయిందని కూడా నువ్వు మర్చిపోయినావు నీ పిలుపుని కూడా నువ్వు మర్చిపోయినావు నువ్వు మామూలు వ్యక్తిలాగా నీలో అభివృద్ధి లేకుండా జీవిస్తున్నావు కాబట్టి నీ జీవితం భయం భయంగా ఉంది ఇప్పుడైనా నువ్వు నిద్ర నుంచి మేల్కోకపోతే ఆ సరపాలు తేళ్లు నిన్ను కాటేస్తాయి దాని నుంచి నిన్ను ఎవడు కాపాడలేడు నువ్వు మోసపోతావు చూడండి మనం ఇక ఈ లోకంలోకి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కానీ నీ ఆత్మ నువ్వు ప్రభు చెంతకి ఎంతమందినైతే నడిపిస్తావో వాళ్ళ ఆత్మలు మొత్తం మొత్తం పరిశుద్ధు చూడండి పరలోకంలో మనం చూడండి శారీరకంగా మనం ఏమీ తీసుకుపోలేము ఏమీ తీసుకురాలేము కానీ తల్లి గర్భంలో సృష్టించక మునిపోయి నిన్ను ఆయన పెట్టిండి ఎందుకు ఆయన పిలుపు కోసం చూడండి లాజరు రమ్మంటే లాజరు మరణించిన లాజరు లేచి వచ్చిండి ఆయన దగ్గరికి ఆయన పిలుపులో చూడండి ఆ వాకులో ఎంత గొప్ప శక్తి ఉందో ఆ సముద్రాలను గద్దించిండు అవి ఆగిపోయినాయి చూడండి ఆయన పిలిచినప్పుడు శిష్యులు చేపల జాలరు వాళ్ళు పామరులు ఈ లోకంలో జ్ఞానులు కాదు వాళ్ళని పిలిచిండు వాళ్ళ టక్కని వెంబడించండు నిన్ను పిలిచిండు నువ్వు వెంబడించినవు కానీ మధ్యలోనే వెళ్ళిపోయినావు ఎటు వెళ్ళిపోయినావో కూడా లేదు నీ గమ్యం ఏందో కూడా తెలియదు ఆయన ఎందుకు పిలిచిండు నిన్ను నీ పట్ల ఆయన చూడండి చిత్తం ఎంత ఉందో నీ పట్ల కానీ నువ్వు అది మర్చిపోయినావు నీ పిలుపుని మర్చిపోతే నువ్వు ఏమైపోతావు దూరదృష్టి లేని వాడు వైకిపోతావు పూర్వం నీకు కలిగిన పాపముల నుంచి విమోచన కూడా కలిగిన దానికన్నా నువ్వు మొదటి స్థితి నీ కడవరి స్థితి అంత భయంకరమైన పాపంలో అంత భయంకరమైన చీకటి శక్తులతో నీ హృదయాన్ని కఠినంతో నింపుకున్నావు కాబట్టి మన పిలుపుని మనం జాగ్రత్త పడాలా ఇప్పుడైనా అతి సమీపంగా ఉన్నాడు తండ్రి నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా జరుగుతుంది యథావిధిగా ఉంటుంది నేను ధనం కూర్చుకుంటాను లోకంలో నేను ఆస్తులు కూర్చుకుంటాను లోకంలో సుఖభోగాలు అనుభవిస్తాను మొత్తం ఫటాఫట అయిపోతుంది ఆ గడియ ఆ సమయం ఆ కాలం అది అతి సమీపంగా ఉంది నువ్వేమో ఇంకా నువ్వు నార్మల్ గా ఉంటున్నావు నీలో ఎందుకు లేదు అంటే నువ్వు దేవుని వాక్యం వింటున్నావు కానీ చెవులతో నీ హృదయంలోకి పోనిస్తలేదు అన్నట్టు దేవుని వాక్యం అది పోతే నీలో భయం వస్తుంది నేను ఎక్కడ తప్పిపోతున్నానేమో నేనెట్లా ప్రభుకు లోబడట్లేదేమో నాలో ఏ పాపం ఉందో నాలో ఇంకా ఏ బలహీనత ఉందో నాలో ఇంకా ఏమి ఆయనకి పట్ల కలిగి ఉండలేదేమో అని నువ్వు ప్రార్థిస్తే నీకు తండ్రి బయలుపరుస్తాడు కానీ నువ్వు వాక్యాన్ని హృదయంలోకి పోనీయట్లేదు చూడండి అప్పుడు ఎట్లా తండ్రి నీ దగ్గరికి రాగలడు ను తలుపులు తెరిచి ను పిలిస్తే ఆయన నీ హృదయంలోకి వస్తానంటున్నాడు కానీ నీ హృదయం కఠినంతో నింపుకొని లోకంతో నింపుకొని స్వార్థంతో నింపుకొని చూడండి ధనాపేక్షతో దురాశలతో నింపుకుంటే మీ హృదయంలో కానీ ఎట్లా వస్తాడు కాగా చూడండి అన్న వస్త్రములు గలవారం వాటితో తృప్తి పొందము అన్న ఆహారము ఈ శారీరకంగా ఆహారము మనం వేసుకునే బట్టలు ఆత్మీయంగా ఆహారం ఆయన మాటలు అంటే ఈ జీవమైన వాక్యం అలాగే వస్త్రములంటే పరిశుద్ధత ఇవి రెండు నీకు చాలా అవసరం ఈ అంత్య దినాల్లో ఆయన ఎదుట ఆయన రాకడా ను నిలబడాలంటే ఆయన వచ్చినప్పుడు నువ్వు నిలబడాలా ఆయన్ని ఎదుర్కోవాలంటే నీకు వాక్యము లేకపోతే ఆయన మాటలు నీ హృదయంలో లేకపోతే జాగ్రత్తగా పడపోతే నువ్వు పరిశుద్ధత లేకపోతే నువ్వు ఎట్లా ఆయనని ఎదుర్కోగలుగుతావు ఆయన దినం ఆయన రాకడప్పుడు నువ్వు ఎట్లా చూడండి ప్రభు ఏం చదువుతుడు అన్న ఆయన వాక్యము ఆయన పరిశుద్ధత కలిగి వాటితో తృప్తి పడమంటున్నాడు నిన్ను ఆయన పట్ల పరిశుద్ధత కలిగి ఆయన పట్ల నువ్వేముండాలంట ఆయన మాటలు నీ హృదయంలో నింపుకొని వీటితో అంటే ఆయన మాటలంటే ఆయననే చూడండి ఆయన నీలో ఉంటే నీలో తృప్తి వస్తుంది ఎందుకంటే మిమ్మల్ని విడువను ఎడబాయనని ఎబ్రీలు పాల్సిన పత్రికలో చెప్పిండా లేదా ధనాపేక్ష కలిగి ఉండొద్దు మీకు ఏం ఇవ్వాలో ఆయనకు తెలుసు నిన్ను ఎట్లా నిన్ను కాపాడుకోవాలో ఆయనకు తెలుసు ఈ వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి ఎంతమంది చచ్చిపోయినారు మన చుట్టూ మన బ్రదర్ సిస్టర్ ఎంతో తెలిసిన వాళ్ళు కానీ నిన్ను ఏ అపాయం చూడండి నీ పాదాలకు అంత మట్టి కూడా అంటకుండా ఎంత క్షేమంగా కాపాడింది తండ్రి అది నీ గొప్పతనమా కాదు కదా అది ఆయన ప్రేమ ఆయన గొప్పతనం అది ఆయన చూడండి నీ పాదములకు ఇంత మట్టి కూడా అంటకుండా నిన్ను ఇంత కూడా ఆయన చూడండి శ్రమంలో పోనీయకుండా ఆయన కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడు తండ్రి ఎందుకు నీ పట్ల ఆయన పిలుపు నిన్ను ఆయన ప్రేమించండు నువ్వు నాశనం అవ్వకూడదని నిన్ను ఆయన పదే పదే హెచ్చరిస్తూ గద్దిస్తున్నాడు కానీ నువ్వేమో మర్చిపోతుంట్రీ ఆయన పిలుపుని చూడండి ధనవంతుల గుటకును ఆపేక్షించు వారు శోధనలోను గురిలోను చూడండి మనం చూసినాం కదా నల్లని గుర్రము వాడు పట్టుకున్న గుర్రం మీద ఉన్న వాడికి ఏముంది త్రాసు మనం చూసినాము గోధుమలోని అన్న చెప్పిండు కదా నిన్న దినం ఇక్కడ చూడండి ధనవంతుల గుటకు ఆపేక్షించు అంట ఎట్లా ధనవంతులు అవ్వాలంటే మోసం చేయాలి కాబట్టి ప్రతిదీ మోసం చేయాలా ధనవంతులు అవ్వాలంటే అధిక రాబడి రావాలంటే సరైన మార్గంలో పోతే వాళ్ళకి రాదు కదా వాళ్ళు అధిక ధనవంతులు అధిక లోబులు అంటే ఏంది అధిక లోభం అంటే ఏంది చూడండి అట్లా అవ్వాలంటే వాళ్ళు ఏం చేయాలా ఆపేక్ష ఉంటది కాబట్టి వాళ్ళు మోసం చేస్తారు ప్రతిదీ ప్రతి విషయంలో వాళ్ళకి ధనాపేక్ష మోసపరుస్తుంటారు చూడండి ధనవంతుల గుటకు ఆపేక్షించి వారికి ఏమంటారు చూడండి ఏం చెప్తుండో తండ్రి వారి శోధనలోను ఉరిలోను అంటే ఎవడైతే ఇప్పుడు మోసపూరితంగా జీవిస్తుండో ధనాపేక్షతో జీవిస్తుండో దురాశ కలిగి జీవిస్తుండో వాడికి శోధన ఉంది కాతిర ప్రభు మన తండ్రి చెప్పిండు కదా ఎంతోమంది ఆయన చనిపోతారని వీళ్ళ పరిస్థితి అదే మరి ఇప్పుడు శోధనలోకి వెళ్తున్నాడు ఒకవేళ నువ్వు అలాంటి గుంపులో అలాంటి జీవన శైలి నీలో ఉంటే ఈ క్షణమైనా సరి సరిచేసుకో పశ్చాత్తాపడు కనికిరపడు ఆయన ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎవడు ఎవడైనా కానీ ఆయన త్రోసివేయనన్నాడు యహోను రాసిన పత్రికలో ఇప్పుడైనా ఈ కడవరి కాలంలో అయినా నువ్వు సోదరులకు వెళ్ళక ముందు ఊరిలోకి వెళ్ళక ముందు నీ జీవితాన్ని పశ్చాత్తాపడు కనికరించమని ఆయన పట్ల ప్రాధేయపడు ఆయన క్షమిస్తాడు ఇప్పుడు కూడా నువ్వు ఇంకా పశ్చాత్తా పడకపోతే ఇంకా నీలో కనికరమ లేకపోతే చూడండి నీకు శోధన రాబోతుంది నీకు ఉరి రాబోతుంది అంటే మనం ఎవరైతే చూడండి ఇట్లా భిన్నమైన బోధన ఇలా ధనాపేక్ష కలిగి ఇష్టానుసారంగా ఆయన వాక్యం ఆయన పట్ల భయభక్తులు లేకుండా ఆయన పట్ల లోబాటు జీవించకుండా ఆయన నీతి పట్ల లేకుండా టీవీ వాళ్ళందరికంట శోధన ఉంది వాళ్ళందరూ ఉరి ఎందుకు మరణించడానికి వేస్తారు కాబట్టి వీళ్ళు మరణానికి పాత్రులు అవుతారని పౌలు తిమోతికి చెప్తుండడు కానీ ఈ దినం మన తండ్రి మనకు జ్ఞాపకం చేస్తుండు ఎందుకంటే తిమోతి పట్ల పౌలుకి ప్రేమ ఉంది కాబట్టి పౌలు ఏం చేస్తుండడు తిమోతిని జాగ్రత్త ఈ దినం తండ్రి మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మనకు జాగ్రత్త చేస్తుండు ఇప్పుడైనా జాగ్రత్త పడమంటున్నాడు ఆ గడి రాకముందు అయినా జాగ్రత్త నీ జీవితాన్ని పరీక్షించుకో నువ్వు ఎట్లా జీవిస్తున్నావు ఎట్లా ఆయనకు దగ్గర ఉన్నావు ఇప్పుడైనా పడమంటున్నాడు పడకపోతే నీకు ఉరి నీకు శోధన దాని నుంచి తండ్రి కూడా నేను కాపాడను ఎందుకంటే ఆయన చెప్తున్నా కూడా వినకపోతే చూడండి మరణానికి నువ్వు నిబంధన చేసుకున్నారని మనం నిన్న దినం చూసినాము నువ్వు అట్లా నిబంధన నుంచి విడుదల రాకపోతే నువ్వు ఇప్పుడైనా కనికరించక ఆయన నడకపోతే నువ్వు సరి చేసుకోకపోతే నీకు శోధన ఊరి వస్తుందంట అవివేక యుక్తములను హానికరములనైనా అనేక దురాశలలో పడుదురు చూడండి వివేకంతో నడుచుకోరు అవివేకమే వివేకంతో నడుచుకున్నాడు ప్రతిదీ ఆయన వాక్యం ప్రకారం నడుచుకుంటాడు ప్రతిదీ పరిశుద్ధత కలిగి జీవిస్తాడు ఆయన చిత్తానుసారంగా వాడి జీవితాన్ని మలుచుకుంటాడు కానీ అవివేకమైన ఉంటాడు హానికరములైన దురాశతో ధనాపేక్ష స్వార్థం కపటం మోసం దగా వంచన అంటారు కదా ఇట్లా తయారవుతారు అట్లాంటి వాటిల్లో పడుదురు కాబట్టి నువ్వు పడ్డావా లేదో పరిశీలించుకో పరీక్షించుకో ఇప్పుడైనా తండ్రి నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు ఆ యొక్క నడుచుకుంటున్నావా దురాశ కలిగి నువ్వు నడుస్తున్నావా నువ్వు జీవిస్తున్నావా నీ జీవన ఉందో నువ్వు పరీక్షించుకో ఇప్పుడైనా పరీక్షించుకునే సమయం నీకు ఇస్తున్నాడు ఇప్పుడైనా పరీక్షించుకోకపోతే నీ శోధన నుంచి కానీ నీ ఉరి నుంచి ఎవరు కాపాడలేరు అట్టి మనుషులను నష్టంలోనికి నష్టంలోను నాశనంలోకి ముంచి వేయును చూడండి ఇది ధనాపేక్ష దురాశ ఏం చేస్తుందంట మనుషులని నష్టమే కదా నువ్వు మరణించిపోతే నీ ఆత్మ నశించిపోతుందా లేదా అది నీకు నష్టము కాదా నువ్వు రక్షణ పొందిన ఆయన పరిశుద్ధతలోను వెలిగిన వాడివే నువ్వు నీ ఆత్మ నశించిపోతే నీకు నష్టమా కాదా ఆత్మీయంగా నీ జీవితము ఆ రకరకమైన భిన్నమైన బోధలను ఆశ్రయిస్తే నీకు నష్టం వస్తుందా లేదా నీ ఆత్మీయ జీవితం ఎట్లా చూడండి నువ్వు నష్టపోతున్నావు అలాగే ఏంటంట నాశనంలోనికి ముంచి అంటే నిన్ను మరణంలోనికి ముంచివేస్తుంది ఆ భిన్నమైన బోధ ఆ భిన్నమైన బోధ ప్రకటించే వాళ్ళు ఎవరు ఈ అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు కాబట్టి వాళ్ళని నువ్వు ఆశ్రయిస్తే నువ్వు ఎట్లా అయిపోతావంట సోదంలోకి వెళ్ళిపోయి ఉరిలోకి వెళ్ళిపోయి నీ జీవితం నాశనంలోకి అలాగే నష్టం చూడండి ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము నీకు ధనాపేక్ష ఉంటే నీకు కీడుకి మూలము అని ప్రభు చెప్తున్నాడు కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని చూడండి నీ నాశనాన్ని ఎవరు కొని తెచ్చుకుంటున్నారు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు ఆయన చూడండి ఈ గ్రూప్ మనకు ఒక గొప్ప భాగ్యము ధన్యత ఐశ్వర్యం ఉంది నేనైతే ఈ ఈ లోకంలో వంద కోట్లకు ఈ లోకంలో ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో వంద కోట్లు ఇవన్న ఇవన్నీ నాకు ఇచ్చినా నేను ధన్యుడిగా చెప్పను నా హృదయం నుంచి కానీ నేను ధన్యత గొప్ప భాగ్యం ఐశ్వర్యవంతులుగా ఎందుకు చెప్తానంటే చంద్రశేఖర అన్నలాగా ఆయన దగ్గర మనం శిష్యులుగా ఉండడము అది మనకు గొప్ప ఐశ్వర్యం ఎందుకు చెప్తున్నానంటే ఈ రకమైన బోధ మనల్ని మన ప్రభు తప్ప ఇంకా ఈ లోకంలో ఎవరు చెప్పరు నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళు ఏ కంట్రీకైనా వెళ్ళు ఏ స్టేట్కైనా వెళ్ళు ఏ పాస్టర్ కార్డ్కైనా వెళ్ళు ఈ బోధ నీకు దొరకదు కానీ ఆ బోధ నీకు దొరికిచ్చినాడు తండ్రి ఎట్లా ఉంది లోకమంతా ఎండిపోయిన ఇసుక లాగా ఉన్నారు ఆ ఇసుకలో వాటర్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి ఎక్కడో ఒక చోట కొంచెం గుంటలో దొరికితే నువ్వు దాహంతో ఉంటే ఎట్లా దాగుతావు అలాంటిది మనకి ఈ ఎడారి ఈ సృష్టిలో ఒక చిన్న ఊటలాగా మన మధ్యలో ఒక జీవంలాగా మనని అన్న పెట్టిండు మీరు దాన్ని ఎట్లా నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం అలా నమ్ముతాను ఎందుకు మన దప్పిక తీర్చాల మన ఆకలి చూడండి దప్పిక తీర్చాలంటే ఆ ఎడారిలో ఎక్కడ దొరకతలేదంట ఆ పరి ఆ నడిసే నడితే వ్యక్తికి కానీ ఒక చిన్న చోట ఎక్కడ అంత పెద్ద ఎడారిలో ఒక చిన్న గుంటలో కొంచెం జలం దొరికితే దాహం తీర్చుకున్నాడు ఈ చిన్న జలం ఎవరంటే మన అన్ననే ఈ లోకంలో అన్న చెప్పినట్టు ఎక్కడా చెప్పరు ఎందుకు చెప్తున్నానంటే నా తండ్రే అన్న ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టే చెప్తున్నా నా తండ్రి నాకు చెప్పిండు కాబట్టే నేను చెప్తున్నా చూడండి ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకంట మూలం అంట దానిని చూడండి కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండంటే ఆయన వాక్యం నుంచి తొలగిపోయినారు ఆయన వాక్యం నీలో ఉంటేనే కదా నీలో విశ్వాసం ఉండేది కాబట్టి నువ్వు భిన్నమైన బోధన ఆశ్రయించితే నువ్వు ఏమి ఎరగకపోతే నీలో విశ్వాసం ఎట్లా ఉంటుంది చూడండి కాబట్టి తొలగిపోయినరు నానా బాధలతో నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు నీ మరణాన్ని ఎవరు కొన్ని తెచ్చుకుంటున్నారు నీ యొక్క నాశనానికి ఎవరు కొన్ని తెచ్చుకుంటున్నారు ఎవరు నష్టపోతున్నారు నువ్వే నష్టం తెచ్చుకుంటున్నావు చూడండి నీకు నువ్వే నీ కథతో నువ్వు పొడుచుకుంటున్నావు అది నీకు తెలుస్తుందా నువ్వు శరీరంగా ఉంటే ఎట్లా తెలుస్తుంది నీకు నువ్వు శరీరకంగా జీవిస్తే ఎట్లా తెలుస్తుంది అందుకే కదా పరిశుద్ధాత్మడి సహాయం నీకు కావాలా ఆయన మీద లక్ష్యం ఉంచమని ఎందుకు చెప్తున్నాం ఆయన మీద లక్ష్యం ఉంచితే ఆయన మీద ఆధారపడడం జీవిస్తే ఆయన మీద నువ్వు ఆశ్రయిస్తే ఆయననే చెప్తాడు కదా నీకు బుద్ధి జ్ఞానం వివేచన అవన్నీ ఎవరి నుంచి వస్తాయి నా తండ్రి నుంచి కాదా అవి నీలో లేవంటే నువ్వు చూడండి నీకు నువ్వే ఏమంటా చూడండి తమ్మును తామే పొడుచుకొడిరి అంటే నీ ఉరిని నువ్వే కొందేచ్చుకుంటున్నావు నీ శోధనని నువ్వే కొందేచ్చుకున్నావు ఎందుకు కొని తెచ్చుకున్నావంటే ఆయన వాక్యం నుంచి ఆయన పట్ల విశ్వాసం నుంచి నువ్వు తొలగిపోయినావు కాబట్టి ఎట్లా తొలగిపోయినావు భిన్నమైన బోధన ఆశ్రయించినావు కాబట్టి ఎందుకు భిన్నమైన బోధన ఆశ్రయిస్తే అట్లా అవుతారంటే వాళ్ళు అబద్ధ బోధకులు కాబట్టి వాళ్ళ అబద్ధ ప్రవర్తులు కాబట్టి వాళ్ళు సర్పాలు తేలు కాబట్టి అవి నేను కాటేస్తాయి కానీ నీకు అవి మేలు చేయవు మేలు చేసే దేవుడు నా తండ్రి చేస్తాడు మీకు మేలు కీడు చేసే దేవుడు సర్పాలే కదా కీడు చేసేది చూడండి ఇప్పుడు చెప్తున్నాడు దైవజనుడా అంటే చూడండి ఆయన బిడ్డలు ఆయన సేవకులకు చెప్తున్నాడు దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు నువ్వు విడిచిపెట్టు అని చెప్తుండే వీటిని తర్కములను విడిచిపెట్టమంటుండు వాగ్వాదములను విడిచిపెట్టమంటుడు ధనాపేక్షను విడిచిపెట్టమంటుండు దురాశని విడిచిపెట్టమంటుండు వీటిని నువ్వు విడిచిపెట్టు శరీర క్రియలను నువ్వు విడిచిపెట్టు నీతిని భక్తిని నీతి ఎవరు నీతి సూర్యుడు ఎవరు మన ప్రభు కాబట్టి ఆయన నీతిని భక్తిని నువ్వు నీతిగా ఆయన నీతిని నువ్వు వెతకాలా ఆయన మాటల పట్ల నువ్వు లోబడితే ఆయన పట్ల నువ్వు భక్తి కనబరిచినట్టు భక్తి ఎట్లా వస్తుంది నువ్వు లోబడాలా ఆయన మాటకి నువ్వు లోబడి మనం ప్రార్థిస్తుంటాం మనము ప్రభాన్ని నీ మనసు నాకు దయచేయని ప్రార్థిస్తాము మేము ఎట్లా సత్యంలో నడుచుకోవాలని నువ్వు ప్రార్థిస్తున్నావు ఎప్పుడు ఇంత కాలం నువ్వు రక్షణ పొంది ఇంత సేవ చేసి ఇంకా నీ మనసు ఆయన ఆయన మనసు ఎప్పుడు చెప్పలేదా ఆయన మనసు నెరవేర్చడం అంటే నీ శత్రువులను ప్రేమించమన్నాడు అది ఆయన మనసు కాదా నువ్వు ఇతవరా సహాయం చేయమన్నాడు ఆకలి ఉన్నవాడికి ఆకలి పెట్టమన్నాడు నీ పొరుగు ప్రేమించమన్నాడు నీ సహోదరుడు ప్రేమ కలిగి ఉండమన్నాడు ఇవి చేస్తే కదా ఆయన మనసు నీలో ఉంటుంది నువ్వు అవి చేయకుండా ఇంకా ఆయన మనసు నాకు దయచేయి దయచేయి దయచేయి అంటే ఆయన మనసు నీకు దయచేసేలోపు ఆయనని నీ దగ్గరకు వస్తున్నాడు నువ్వే ఆయన ఆయన ఎదుట దోషగా ఉంటావు ఇంకా ఎప్పుడు నువ్వు తెలుసుకునేది ఇప్పుడు ఇన్ని వాక్యాలు మన ప్రభు మన తండ్రి మనం రక్షణ పొందినాక మనం ఆయన ఆయనను ఎరిగినాక ఇన్ని ప్రవచనాలు ఇన్ని సార్లు ఇవి రిపీట్ అవుతున్నాయంటే ఆయన మనసు అదే నీకు చెప్తూనే ఉన్నాడు కానీ అవి నీ హృదయంలోకి స్వీకరించి అవి నువ్వు పాటిస్తుంటే అప్పుడు ఆయన మనసును నెరవేరుస్తావు వింటున్నాక నువ్వు ఎక్కడ క్రియలు చూపిస్తున్నావు నువ్వు క్రియ చేస్తున్నావా వింటున్నావు దేవుడు చెప్పిండు విధరాన్ని సహాయం చేయమని చెప్పిండని విన్నావు మంచిది ఆ సహాయం నువ్వు చేస్తే కదా క్రియ జరిగితేనే కదా కానీ ఆ క్రియ మూలంగానే నీకు జీవగ్రంథంలో తీర్పు ఉంటది అది నువ్వు మర్చిపోతున్నావు చూడండి అది నువ్వు మర్చిపోతున్నావు ఆయన మనసు ఎప్పుడో చెప్పిండు ఆయన ఎవరికి చెప్తుండు ప్రకటన గ్రంథాలు ఈ ఆయన ఈ లాక్డౌన్ వర్షి పవర్లో ఆ కేపీఎం వెబ్సైట్ లో అన్ని ప్రవచనాలు అన్ని అన్ని దినాల నుంచి ఈ అన్ని ఎవరికి చెప్తుండడు నీకే కదా ఆయన పట్ల నువ్వు ఎట్లా జీవించాలో నీకే చెప్తుంటే నువ్వు అవి ఏమి చెయ్యవు అవి ఏవి వినవు అవి ఏవి నీ హృదయంలో స్వీకరించవు నువ్వు ఇంకా ప్రార్థన చేసి ఆయనని నీ మనసు నాకు దయచేయి దయచేయి దయచేయి నీ సత్యంలోకి దయచేయి మనం కన్నీటి ప్రార్థన దయచేయి దయచేయి అంటే నీ హృదయంలోకి కన్నీరు ఎట్లా రావాలా నీ హృదయం అనేది విచారణ అప్పుడు నీ కన్నీటి నీకు వస్తుంది కన్నీరు వస్తుంది నీకు నీ హృదయమే విచారణ అవ్వదు నువ్వు ప్రాయస పడవు నువ్వు చేయకుండా నీకు దుఃఖం రావాలని కూడా నువ్వు అడిగితే చూడండి ఎట్లా దేవుడు దానికి సమాధానం ఇవ్వగలడు ఆయన ఎట్లా ఆయన వచ్చి ఎదుట ముందుట నిలబడి చెప్పాలా ఆయన బోధకులు ఎవరు ఆయన ఆత్మ ప్రకటించే వాళ్ళే కదా ఇప్పుడు అన్న ఎన్నిసార్లు మనకు ఆరోగ్యం గురించి చెప్పిండు ప్రతిదీ ఎందుకు అన్న మనకు చెప్తుండు అన్న అన్న ఎందుకు చెప్తుడు ఇప్పుడు పౌలు ఎందుకు తిమోతికి చెప్తుండు అన్న మనకు ఎందుకు చెప్తుడు నువ్వు గ్రహించలేకపోతున్నావు తిమోతికి చెప్తే తిమోతి జాగ్రత్త పడతాడని పౌలు చెప్తుండు అలాగే తండ్రి కూడా నీకు అన్ని చెప్తుండ కానీ నువ్వు ఏది చెయ్యట్లేదు ఏది క్రియారూపంగా పెట్టట్లేదు నీ హృదయం కఠినంతో నింపుకున్నావు అబద్ధాలతో నువ్వు ఆశ్రయిస్తున్నావు లోకంలో ధనాపేక్ష కలి దురాశ కలిగి ఈ లోక సుఖానుభావాలని నువ్వు ఎంచుకొని అట్లా జీవిస్తుంటే ఆయన మనసు నీకు ఎట్లా ఆయన మనసు నీలో కలగాలంటే నువ్వు పరిశుద్ధత కలగాలి కదా ముందు నీలో పరిశుద్ధత కలగాల మనము కాబట్టి మనం ప్రార్థిస్తున్నాం ఎందుకు ప్రార్థిస్తామో కూడా తెలియదు హెదితనమైన ప్రార్థన చేస్తున్నాం గుడ్డితనమైన ఆయన అన్ని పొంది ఉండమని చెప్తే నువ్వు ఏమీ పొందలేదన్నట్టు ప్రార్థన చేస్తున్నావు అది నువ్వు చేస్తున్నావు నీకు తెలియదు కాబట్టి కానీ ఆయన వాక్యరూపకంగా నీకు చెప్తుంటే నువ్వు అది చెయ్యట్లా మళ్ళీ ప్రార్థిస్తున్నావు మళ్ళీ చెప్తుండం అట్లా నీకు ఇన్ని సంవత్సరాలు ఆయన ఎంత ఓపికతో ఉన్నాడు ఎంత దీర్ఘశాంతంతో ఉన్నాడు ఎంతగా సహించిండు ఆయన మన పట్ల చూడండి మనల్ని ఎంతగా సహించిండు మన తండ్రి ఆయన ఎందుకు అంత దీర్ఘశాంతంగా ఇన్ని సార్లు మనం అనుకుంటాం ఈ వాక్యం ఎన్నదే రిపీటెడ్ అవుతుందంటే నీలో ఇంకా ఏదో సరైన విధానం లేదు కాబట్టి ఆ తండ్రి ఆ మాటలు నీ దగ్గరికి వస్తున్నాయి ఎందుకు ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త నువ్వు వినాల మళ్ళీ రిపీట్ అయి నీ దగ్గరికి వస్తుంది మళ్ళీ రిపీట్ అయ్యి వస్తుంది ఈసారి రాదు ఇంకా ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సోదనలోకి ఊరిలోకి వెళ్ళబోతున్నావు ఇంకా నీకు ఎట్లా ఇంకా ఆయన చెప్పి చెప్పి చెప్పి చెప్పినాక ఆయన ఉగ్రత ఫైనల్ వచ్చినప్పుడు ఆ నోవ కాలంలో ఆ చరసల దగ్గరికి వెళ్ళి చెప్పి చెప్పి చెప్పి చెప్పిండళ్ళకి ఆయన కొంచెం ఇంకా కొంచెం ఇంకా కొంచెం అంటే ఇంకా తెలుసుకుంటారేమో ఇంకా తెలుసుకుంటారేమో చూసి చూసి చూసి ఒక్కసారిగా ఆ ఉపద్రవం వచ్చి మొత్తాన్ని కొట్టిపోయింది ఈ దినం కూడా ఆ ఉపద్రవం ఆయన రాకడే ఆ ఉపద్రవం ఆ రాకడా వస్తే ఆ దినం ఎదుర్కోలేం ఆ గడియను మనం ఎదుర్కోలేం అది బహుభయంకరంగా ఉంటుంది ఆ దినం ఆ గడియం కానీ నువ్వు ఆయన పరిశుద్ధత కలిగి ఆయన వాక్యములు నీలో ఉంటే నువ్వు ఆయన భయపడవు ఎందుకంటే ఆయన ఏర్పరిచిన బిడ్డలను చూడండి ఆయన దూతలు పోగు చేసుకొని తీసుకెళ్తాయి నీకు భయం ఉంటుంది నువ్వు భయపడవు కదా భయం ఎవరికి తెలియని వాడికి వస్తుంది తెలిసిన వాడికి భయం ఎందుకు వస్తుంది వాడికి ఆల్రెడీ అన్ని తెలుస్తాయి కదా వాళ్ళకి ప్రతిదీ తెలిసిపోతుంది వాళ్ళకి ఎందుకు అన్ని తండ్రి వాళ్ళకి చెప్తారు కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడతారు జాగ్రత్త పడిన వాడే కదా భయపడేది పరిగెత్తేది బుద్ధి కన్నికలే కదా పరిగెత్తేది చూడండి దైవజనుడ నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము చూడండి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడాలంటున్నాడు ధనం కోసం కాదు ప్రయాసపడమంటుంది దురాశ కలిగి కాదు ఆయన ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడాలా ఆయన ఎట్లా ఓర్పుగా ఉన్నాడో దానికోసం నువ్వు ఆయన ఎట్లా ఈ లోకంలో తగ్గించుకున్నాడో దానికోసం నువ్వు ప్రయాసపడాలా ఆయన మాటల్లో నువ్వు వాటి కోసం ప్రయాస పడాలా నీ ప్రయాసం వీటి మీద ఉండాలా కానీ ధనాపేక్ష దురాశ కాదు కానీ ఈ దినం ఎంతో మంది సేవకులు ధనాపేక్ష దురాశ కలిగే కదా కల్పనా వాక్యాలు చెప్పి అధిక లోపులై అందరినీ మోసపరుస్తున్నారు చూడండి నాకు తండ్రి ఇవన్నీ నేను చాలా చెప్పాలనుకున్నాను టైం అయిపోయింది నాలుగో ఒకటో తిమోతి నాలుగో అధ్యాయంలో అన్న గురించి నాకు తండ్రి ఒకటే మాట చెప్పింది చూడండి ఒకటో తిమోతి నాలుగో అధ్యాయంలో చూడండి పదహార వచ్చనము నాకు ఇది ప్రవచనం చదివినప్పుడు నాకు కరెక్ట్ గా నా మధ్యలో అన్ననే మెదిలిండి ఎందుకు మెదిలిండి అంటే చూడండి ఇక్కడ ఏముందో ఒకటో తిమోతి నాలుగో అధ్యాయము పదారో వచ్చినము నిన్ను గురిచి నీ బోధన గురిచూ జాగ్రత్త కలిగి ఉండము వీటిలో నిలకడగా ఉండము నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని చూడండి అన్న పిలుపుని బట్టి జాగ్రత్త పడి కాబట్టి ఆయన బోధన బట్టి ఆయన జాగ్రత్త కలిగి ఉన్నాడు కాబట్టి అన్న ఆయన వాక్యంలో నిలకడగా ఉన్నాడు కాబట్టి చూడండి అతసాక్షులు అవుతారు మరణించబోతారు ఆ గుంపులో నువ్వు ఎందుకు చెప్తుండ ఆయన బోధ వినివ్వాలని మనల్ని కాపాడుకోవాలనే కదా చెప్పండి అన్న మనకి ఆరోగ్యం గురించి ఎందుకు చెప్పాలా ఆయనకి ఏం అవసరం నీకు ఆరోగ్యం గురించి చెప్పాలని నిన్ను కాపాడుకోవాలనే కదా నువ్వు వింటున్నావా వినవు మన ప్రభు కూడా ఎందుకు ఆయన వాక్యం ద్వారా ఎన్నిసార్లు హెచ్చరించాలా నేను కాపాడుకోవడానికే కదా నువ్వు వింటున్నావు అంటే వినవు చెయ్యవు ఎవరిని అబద్ధ ఎట్లా ఆశ్రించుండో నువ్వు ఎవరెవరో మాటలు నమ్మి ఎవరెవరో చెప్పిని విని అప్పుడు బాధపడుతుంటువి చూడండి అన్న ఎందుకు రక్షించుకొని మనకి ఎందుకు ప్రకటన గ్రంథము అన్న ఎన్నో ఆత్మీయ సత్యాలు మనకి ఎందుకు చెప్తుండడు మనల్ని రక్షించుకుంటుండే అన్న ఎందుకు ఆయన బోధన మనం ఆశ్రయించినాం కాబట్టి అలాగే ఇప్పుడు ప్రభు కూడా ఎందుకు ఆయన బోధించి మనల్ని రక్షించుకుంటున్నాడు ఆయన జాగ్రత్తగా కలిగి ఉన్నాడు ఆయన పిలుపుని పట్ల అన్న ఆయన పిలుపుని పట్ల జాగ్రత్త కలిగి ఉన్నాడు వాటి పట్ల నిలకడగా ఉన్నాడు ప్రతి ప్రవచనం ప్రతిదీ ఆయన చేస్తుండు అవి చేస్తుండు అన్నకి ఎన్ని దర్శనాలు దేవుడు చూపించుంటాడు ప్రతిదీ మనకి ఎందుకు చెప్పుకుంటుడు ఎందుకు ఆయన షేర్ చేసుకుంటూ ఎవరన్నా షేర్ చేసుకుంటారా ఎవరన్నా దేవుడి జ్ఞానాలు సీక్రెట్స్ వాళ్ళ విషయాలు ఎవరైనా చెప్పుకుంటారా ఎందుకు అవన్నీ మనకు చెప్తుండడు మనం రక్షించుకోవడానికే కదా అన్న కానీ నువ్వు అన్నని అన్న మాటకి నువ్వు విలువిస్తున్నావా నేను అన్నని చెప్పట్లేదు అన్నలో ఉన్న తండ్రిగా చెప్తున్నా తండ్రి మాటలు నువ్వు వింటున్నావా నీ ఆరోగ్యం గురించి చెప్పినప్పుడు నువ్వు వింటున్నావా నువ్వు ఎట్లా జీవించాలా ఎట్లా వెళ్ళాలా మనం ఎట్లా నడుచుకోవాలా ప్రతిదీ చెప్తున్నప్పుడు ఆయన మనకి ఒక గురువు కాబట్టి ఒక బోధకుడు కాబట్టి మనల్ని రక్షించుకోవాలి కాబట్టి ఆయన చెప్తుంటే నువ్వు వింటున్నావా కానీ నువ్వు వినకపోయినా నువ్వు తిరిగి వచ్చాక ఆయన ఏమన్నా నిన్ను తృణీకరిస్తుండా కానీ నిన్ను ప్రేమనే చూపిస్తుండా లేదా కానీ నువ్వు ఆ ప్రేమ నీలో ఉందా నిజంగా నీలో నిజంగా కృతజ్ఞత ఉందా మనలో నిజంగా కృతజ్ఞత ఉందా ఏదో అవసరానికి సేవకులను పిలిపించి ప్రార్థనలు పెట్టించుకోవడము మనం బల్లారథ వినిపించుకోవడం తర్వాత మనం ఇష్టానుసారంగా జీవించడం మళ్ళీ శ్రమ రాగాలే బాధ రాగాలే మళ్ళీ ఇది కాదు కదా నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ చూడండి తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టిండు ఎవరు మన ప్రభు మన కోసం ఎందుకు మన పాపముల నుంచి విమోచన ఇవ్వడానికి మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన ప్రేమ నీలో ఉంటే నీలో కూడా ఆ గుణం కనిపించాలా లేదా నీలో ఆ గుణం ఎక్కడుంది ఎక్కడుంది నీలో ఆ గుణము చెప్పండి మనలో ఉందా నిజంగా ఆ గుణము కాబట్టి నేనైతే ఈ గ్రూప్లో చెప్తుంది ఏంటంటే అన్న చెప్పే ప్రతి మాట మనం వినాలా వినకపోతే ఆ గడిలో ప్రభు ఎదుట నువ్వు నిలబడినప్పుడు నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది అన్న కూడా ఇన్ని సార్లు మనకి రక్షణ ఇవ్వచ్చు బ్రతని మీరు రక్షణ ఇవ్వండి మీరు రక్షణ ఇవ్వండి అన్న ఎందుకు చెప్తుండడు ఆయన పొందిండు ఫలాలు ఆయనకు కిరీటం తండ్రి ఎదుట అది ఆ ఫలము ఆ కిరీటం ఆ బహుమానం నువ్వు పొందాలని నీకు చెప్తుంటే నువ్వేమో కాదన్నా కాదన్నా కాదన్నా ఇంకా ఎంతకాలం నువ్వు కాదని చెప్తావు ఇంకా ఎంతకాలం నువ్వు చేస్తావు నువ్వేమో సంవత్సరాలు సంవత్సరాలు నిండిపోయింది నీ రక్షణ అనుభవం ఉంది వాక్యం సత్యం తెలిసి కానీ ఒక్కరికి కూడా రక్షణ ఇవ్వడానికి నీవు ఇంకా అరుగుడు ఫీల్ అవ్వట్లా యాజకుడు లాగా ఫీల్ అవ్వట్లా వస్తున్నావు ప్రార్థిస్తున్నావు ఏదో వాక్యం చదువుతున్నావు కానీ నిజంగా ఆయన చేసిన క్రియ నువ్వు చేస్తున్నావు రక్షణ ఎక్కడిస్తున్నావు ఇట్లా మనం జీవించొద్దు ఇప్పుడు జీవించొద్దు ఈ టైం జీవించి ఆ టైం పోయింది ఇంకా నువ్వు ఆ టైంలోనే ఉంటే ఆ ఉరి ఆ శోధన నీకు వస్తుంది కానీ ఆ ఉరి ఆ శోధన మనకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా జాగ్రత్త చూడండి ఆయన బోధ వినివారిని రక్షించుకుందువు ఆయన ఆరోగ్య విషయంలో కానీ బైబుల్ ఆత్మీయ సత్యాలు కానీ మనం ఎట్లా ఎన్ని ఎందుకు చెప్తున్నావు మనల్ని ప్రొటెక్ట్ చేయాలా ఎందుకంటే మన పట్ల అన్నకి ప్రేమ ఉంది కాబట్టి అట్లాగే తిమోతి పట్ల ఎవరికి ప్రేమ ఉంది పౌలకి ప్రేమ ఉంది కాబట్టి కాబట్టే కదా తిమోతికి పౌలు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు నువ్వు ఇలా జాగ్రత్త వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటది నువ్వు ఇలా ఉంటే నీ పరిస్థితి ఇలా ఉంటది అని ఎందుకు తిమోతికి పత్రికలు రాస్తుండు పౌలంటే పౌలకి ఏముందంట తిమోతి పట్ల ప్రేమ ఉంది ఎందుకు ఆయన బోధిస్తుండే కాబట్టి అన్న కూడా మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టే మనకు చెప్తున్నాడు కానీ నువ్వు వినట్లేదు నువ్వు వినట్లేదు నువ్వు వినట్లేదు కానీ నష్టం వాటి లేనప్పుడు పరిగెత్తుతున్నావు కానీ ఆ నష్టమే రానప్పుడు నువ్వు వింటే ఆ నష్టం నీకు రాదు చూడండి బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి గల కన్యకలకి ఇద్దరికి ఆయన కానీ బుద్ధి వాళ్ళు జాగ్రత్త పడ్డారు వాళ్ళు జాగ్రత్త కేక వచ్చింది అప్పుడు పరిగెత్తితే ఏమొస్తుంది చెప్పండి నువ్వెవరో నాకు తెలియదు అంటాడు తండ్రి చూడండి నువ్వు మనం మాత్రం బుద్ధి లేని ఉండొద్దు ఎందుకంటే మీరు వినండి కేబీపీఎం వెబ్సైట్ లో ఉన్న ప్రవచనాలన్నీ అవి వింటే మనకు టైం ఉంటే మనం సిక్స్ మంత్స్ లో మొత్తం అన్న ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాల సేవ చెప్ప ఎందుకు నేను చెప్తున్నానంటే కొన్ని దినముల తర్వాత నీకు అన్న దొరకడు ఈ గ్రూప్లో నాకు ప్రభు అదే చెప్పిండు మీకు అదే చెప్తున్నా మీకు అన్న దొరకడు మీకు తర్వాత ఎప్పుడు చెప్పేవాడు ఉండడు సత్యము ఎందుకంటే మొత్తం బోధకులందరూ ఇట్లా అయిపోతారు నీకు అప్పుడు నీకు ఎవడు క్లారిఫై చేస్తాడు చెప్పండి నువ్వు ఎవడునన్నా ఆశ్రయించి వాడి మాటకు విన్నావా నువ్వు ఫట్ అయిపోతావు మస్తపోతావు మీ జీవితం కూడా మోసంతో నిండిపోతుంది అందుకే ఆ వెబ్సైట్ లో ఎన్నెన్నో ఉన్నాయి అందులో దేవుని ఆత్మ మూలుగుతుంది ఎవడొచ్చి వీటిని వింటాడని ఎందుకు అవి వింటే తండ్రి రావడానికి ఇష్టపడుతున్నాడు ఇది నేను ఎంత ప్రేమగా చెప్తున్నాను నా తండ్రి నాకు చెప్పిండు కాబట్టి ఎందుకంటే నాకు కన్నీళ్ళు వస్తాయి ఈ మాట చెప్పాలంటే ఎందుకంటే అందులో జీవం ఉంది ఆయన మూలుగుతున్నాడు ఎందుకు మూలుగుతున్నాడు అవి వచ్చి ఎవరు తెరిస్తే వాళ్ళు ఎవరు అవి వింటే స్వీకరిస్తే నేను వాళ్ళలోకి వద్దామని కానీ ఎవ్వడం అక్కడికి పోవట్లేదు యథావిధిగా జీవిస్తున్నారు యూట్యూబ్లో అని వాళ్ళు చెప్పిన వీళ్ళు బోధలని వాళ్ళు ఎట్లా చెప్పిండ్రు వీళ్ళు ఎట్లా ఎత్తబడతారని ఇవి కాదు మనకి తండ్రి ఇచ్చి ఇచ్చిండు ఒక బోధకుణ్ణి మనం ఆయనని వెంబడించి మనము ఆయన దగ్గర ఎందుకంటే నా జీవితము ఇట్లా అయింది నేను సాక్ష్యం చెప్తున్నాను నేను ఈ దినము ఈ సువార్తలు ప్రకటిస్తున్నానంటే నాకు ఆయన బోధ వినడం వల్లనే కదా నాకు ఎవరు బోధించిండ్రు అన్న చెప్పితేనే కదా అన్న చెప్పిన మాటలు స్వీకరిస్తేనే కదా విశ్వసిస్తేనే కదా ఆ స్వీకరించిన పదాలు విశ్వసించిన పదాలు క్రియారూపంగా చేస్తేనే నాకు అభివృద్ధి వచ్చిందని చెప్తున్నా మీరు కూడా అట్లా అభివృద్ధి పొందాలని ఎందుకంటే ప్రేమ పొందినవాడు నేను కొబ్బరి నువ్వు అందరికీ ఎందుకు షేర్ చేస్తున్నాను దాని నుంచి నేను ఎంతగా సన్నబడ్డాను ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారు నువ్వు సన్నబడ్డవని అది నేను మేను రుచి చూసాను కాబట్టి ఆ రుచి అందరూ చూడాలని నా ప్రయాసం అందుకే సమయం పెట్టుకొని కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ ఎందుకు చేస్తున్నాను అట్లాగే అన్న గురించి కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ వాక్యాలు వినమని అంటే అవి వింటే నా జీవితం మారింది అందుకే ఈ దినం సజీవ సాక్షులుగా మీ ఎదుట నేను నిలబడి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నా నా తండ్రి ఇచ్చిన కృపను బట్టి ఆయన ఇచ్చిన నాకు ఈ యొక్క గొప్ప విలువ సమయాన్ని బట్టి మీ సమయాన్ని నేను విలువ పోనీ ఎందుకు చెప్తున్నానంటే నా జీవితం మారింది కాబట్టి నా జీవితం మేలులు చూసింది కాబట్టి మేలులు అంటే ఈ లోకంలో నేనేం బిల్డింగ్లు కట్టుకోలేదు గొప్ప గొప్ప ప్రమోషన్లు గొప్ప గొప్పగా ధనము ఐశ్వర్యం రాలా కానీ నాకు వచ్చింది ధనము ఐశ్వర్యం ఏది ఆయనలో వచ్చింది అది చెప్తున్నా ఆ బహుమానం గురించి చెప్తున్నా లోకంలో నేనే మీ ముందు చూస్తే నేను ఎదుటి ఎప్పుడు చూసినా దిలీప్ లాగానే ఉంటుంది ఏముంది ఆ దిలీప్కి ఏమీ లేదు కొంపా గూడు కూడా లేదు ఎవరి నుంచి సహాయం ఉండదు ఆ దిలీప్ జీవితం అయిపోయింది కానీ ఆత్మీయంగా చెప్తున్నా నేను పరలోక సంబంధమైన విషయం గురించి చెప్తున్నా దానిలో పొందుకున్న బహుమానం ఆ బహుమానం మీరు పొందుకోవాలంటే మీరు వినండి మనకి చాలా సమయం ఉంది వ్యర్థమైన సమయాలు మనం పెట్టొద్దు ఆ వెబ్సైట్ లో ఉన్న ప్రతిదీ ప్రతి ప్రవత్తది కానీ ప్రతి ప్రకటన గ్రంథం కానీ ప్రతిదీ మీరు వింటే మీరు నిజంగానే ధనవంతులు అవుతారు ఐశ్వర్యవంతులు అవుతారు ఇందులో నేను ఎలాంటిది చెప్పట్లా ఎందుకంటే నా తండ్రి చెప్పిన మాటే మీకు చెప్తున్నా మీరు ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు అవుతారు మిమ్మల్ని ఎవ్వడు మోసపరచడు మీరు మీ స్టాండ్ గా నిలబడతారనమాట ఎట్లా ప్రభు ఉన్న బండ మీద నిలబడిన వాళ్ళలాగా మీరు స్ట్రాంగ్ అవుతారు అవి వింటే అవి వినకపోతే ఇసుక మీద ఉన్న ఇల్లు ఉంటారు ఇప్పుడు బాగానే ఉంటారు పర్ఫెక్ట్ గా ఉన్నాం రెండు మూడు సంవత్సరాలు పోతే తెలుస్తుంది నీ ఇసుక నీ ఇల్లు ఎట్లా ఉంది పునాది ఏంద నీదని ఆ పునాది స్ట్రాంగ్ అవ్వాలంటే ఆ వాక్యాలు వినండి కాబట్టి ప్రభు తండ్రి ఏసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభువా నీకు స్థుతి స్తోత్రంలో తండ్రి అవును ప్రభు మాకు నిజంగానే గొప్ప ధన్యత ఇచ్చినావు తండ్రి గొప్ప నిజంగానే భాగ్యం ఐశ్వర్యవంతం ఇచ్చినావు ప్రభా మంచి తండ్రి ఆయన బోధకుడిని మాకు అనుగ్రహించినావు ఆ బోధకుడిలో ఉన్నవాడివి నీవే ఎందుకంటే మీ పిలుపులో ఉన్నాం ప్రభా నాయన ఆ దినం శిష్యులను ఎన్నుకున్నావు ఈ దినం మమ్మల్ని ఎన్నుకున్నావు కాబట్టి ఆయన రూపకంగా నాయన నువ్వు మాతో మాట్లాడుతున్నావు కానీ అది ఎవరు గ్రహించలేకపోతున్నారు ఎందుకంటే ఎవరిలో వివేచన లేదు ప్రభావ ఎవరిలో జ్ఞానం లేదు ఎవరిలో పరిశుద్ధాత్మ నడిపింపులు లేదు ఉంటే ఖచ్చితంగా నేను చూడగలుగుతారు ప్రభా నువ్వు చెప్పే ప్రతిదీ వినగలుగుతారు అది చేయగలుగుతారు అది చేయలేకపోతున్నారంటే అది వినలేకపోతున్నారంటే ఇవి లేకపోవడం వల్లే కాబట్టే ప్రభా అందరూ ఏర్పరిచిన బిడ్డలందరూ మోసపోతున్నారంటే ఇవి లేకనే మోసపోతున్నారు కానీ ప్రభా మమ్మల్ని మోసపరచకుండా ప్రభా నాయన నీవే ప్రభా తండ్రి ఆ సింహాసనాన్ని వీడి ఆత్మరూపిగా మాతో ఉంటూ ప్రభా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నావు ప్రభా ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభా నాయన లేకపోతే మేము కూడా కల్పనా వాక్యాలు విని మేము కూడా నాయన బోధకుల చేతుల్లో చెక్కబడి తర్కవాదుల్లాగా హేతువుల్లాగా మా జీవితాలు ఎట్లను అయిపోయి అది ఊహించుకుంటే నాకు భయము వనుకొస్తుంది కానీ మమ్మల్ని అట్లా కానివ్వలేదు ప్రభా ఎంత ప్రేమ ప్రభా నీకు నీ పాదాలు పట్టుకొని నాయన ఈ దినమంతా ఏడ్చినా కానీ అది తీర్చుకోలేం ప్రభావ రుణం ఏమిచ్చినా ఈ లోకంలో ఎండి బంగారం ఏమి తీర్చుకోలేం మా వెండి బంగారం నీవే కదా ప్రభు నువ్వు మాతో ఉంటే మాకు ఏమి కొద్దువ ప్రభా తండ్రి కాబట్టి ప్రభ నాయనా ఆ కేబీపీఎం గ్రూప్లో ఉన్న వెబ్సైట్లో ఉన్నాయి ప్రతి ప్రవచనాలు అందరూ వినాలా ఎందుకంటే అవి వినకపోతే అలాంటి బోధ ఎక్కడ దొరకదు ప్రభా కాబట్టి కొన్ని దినములైన తర్వాత అన్న కూడా మాతో ఉన్నప్పుడు ఆయన వీళ్ళంతా మోసపోతారు ప్రభా ఖచ్చితంగా అందులో ఎలాంటి అనుమానమే లేదు ప్రభా వినని వాడు ఖచ్చితంగా మోసపోతాడు చిక్కబడిపోతాడు ప్రభా తండ్రి ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నొచ్చేమో కానీ భవిష్యత్తులో ఉండరు ప్రభా కానీ మేము మోసపోకుండా అవన్నీ మేము విని ఆయన మేము నాయన పర్ఫెక్ట్ అవ్వాలా అవి మునుగుతున్నాయి ప్రభా నీ ప్రవచనాలు నీ వాక్యము అవి ఎవడు వచ్చి వింటాడు ఎవడొచ్చి పిలుస్తాడని స్వీకరిస్తాడని కానీ ప్రభా నాయన మేమైతే వింటాం ప్రభా తండ్రి ఎందుకంటే పాపంలో జీవించిన వాళ్ళమే ప్రభా పరిశుద్ధత లేని మా జీవితాలడు నాయన అస్తమస్తం అయిపోయిన నాశనానికి కునికిపోతున్న మా జీవితాలడు తండ్రి మీరు నాయన ప్రేమ చూపించి వెలుగులోకి రప్పించి నాయన మమ్మల్ని నడిపిస్తున్న కాపరివి కాబట్టి నాయన మా పట్ల చూపిస్తున్న ప్రేమ ఆ పేపర్ బట్టి నేను అయితే ఎన్ని కోట్ల కృతజ్ఞత స్థుతుల స్తోత్రములు చెల్లించిన ఆ రుణం అయితే నేను తీర్చుకోలేదు కాబట్టి నాయన నా బ్రతుకు దినమలంతా నిన్నే స్థుతిస్తూ నిన్నే సేవిస్తూ నాయన నీ మహిమను ధరించుకొని ప్రభావ నీ స్వార్థని ప్రకటించేలాగిన నీ చిత్తానుసారంగా మేము జీవించి నీ చిత్త ప్రకారం అనేకులు మమ్మల్ని ముందుకు నడిపించమని నజరేడైన యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ సూత్రం ప్రభా పర్షిసా మీకు కృతజ్ఞత తెలుసు తల సత్రాలు అర్పించుకుంటున్నాం నేనా ఇంతవరకు ప్రభావం మీరు మమ్మల్ని హెచ్చరిస్త అనేక పర్యాటకలను చేసినందుకు ఎంతో పనునాలు ప్రభావ మేము ఉంటుంది బహుభయం కాలం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినందుకు వదనాలండి మీ ప్రభాషలు అన్ని నెరవేరుతున్నాయి ప్రభా యుద్ధాల సమాచారాలు మేము వింటున్నాం నేను మీ దేశం జనం మీదికి జనం చేయడం మేము చూస్తున్నాం కూడా విజృంభించి పనిచేస్తుంది ప్రభావ వాడికి కూడా బహుగా కొద్దిగానే సమయం ఉందని వాడు విజృంభించి పనిచేస్తుంది ప్రభావాటి జాగ్రత్తగా మేము కూడా ముందుకు పోలాగిన సహాయపడండి ప్రభావ మా పనులు తరగ ముగించుకొని సేవ జీవితంలో ముందుకు పోవాలో ప్రభావ నిర్లక్ష్యమైన జీవితం నుంచి మాకు బయట తీసుకోవాలి సమయస్ఫూర్తిగా ఉన్నలాగిన సహాయపడండి నేను మీ రక్షణ ప్రణాళికలో మేము చివరి వరకు మేము పోలాగిన సహాయపడమని ప్రజల సిస్టర్స్ అందరినీ ఆశ్రంచి మిమ్మల్ని అందరినీ మీ రాక పరచుకోమాలి ఈ క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఒక్కొక్కరిగా ప్రార్థించండి ్రదర్ మీ వాయిస్ ఇంపేయట్లేదు ప్రేయర్ చేస్తున్నట్టున్నా బ్రదర్ వినిపిస్తుంది బ్రదర్ వినిపిస్తుంది బ్రదర్ ఓకే సౌండ్ ప్రాబ్లం ఉంటుంది సూత్రం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ సర్వశక్తి మంత్రానికి వందలు నిశాయ అబ్రహం నిశాక్ యాత్ర గొప్ప దేవ కృపా మేయడానికి వన్నా నిశా నా తండ్రి ఇక్కడి సెన కాలం మంత్రం మనందరినీ కాచి కాపాడి ఇప్పుడు కూడా భద్రపరచుకున్న సజ్జలుగా పెట్టుకున్న దేవా ఈక మధ్య కాల మీకు స్వరం ఇలాగన మీకు చనిక మీకు వందలు ప్రభావ నీకు కృతజ్ఞత జతలైనా స్థితి శ్రోతలు అర్పించుకుంటుంది సమస్త గణిత మహిమ ప్రభావం మహా తేజస్వి మహాశ్వరం యుగంలో మీకు కలుగుతాక హళనీయ నా తండ్రి నా దేవ మీకు స్వరం నిర్మాత మాట్లాడినారు అనేక పర్యాల నుంచి మిమ్మల్ని చరిస్తున్న మా కాలంలో నెరవేరుతుందని ప్రభావ ఎవరు కూడా ప్రభుత్వానికి క్రహించలేని చెప్పగా ప్రతి క్షణం మన తిరిగి తిరిగి వాటిని మాత జ్ఞాపం చేస్తున్నారు ఆయన బట్టి మీకు వన్నాడు ప్రభావ ఎందుకంటే ప్రభ బహు శ్రమల కాలంలో వింటున్న ప్రభావ ఏ రీతిగా మనుషులు చెక్కబడతారు ఏ రీతిగా చిక్కబడిన వాళ్ళు బయటకు రావాలా అనే విషయాలు ప్రభుత్వం మాత్రం మాట్లాడుతున్నారు గొప్ప దైవానికి వన్నా నిసేవైన తండ్రి మహాబాళులలో చిక్కబడిన వాళ్ళు ఎంతో ఆ గొప్ప జన సమయం బయట వచ్చినప్పుడే ప్రభావ కాపాడబడ్డారు ప్రభ ఆయన ఐసే మీకు వన్నాయి గొప్ప జనం అంతా ప్రభావ ఆ మహాబబులను ఒక ప్రభావ చెక్కబడింది సర్పం తిన గుంపులు కాబట్టి చివరికి ప్రభుంది ఒక వాటిని నిర్మాత జ్ఞాపనం చేస్తున్నారు ఈ బోధలో ఉన్న వాళ్ళందరినీ రక్షించుకోవాలని ఒక హెచ్చరిక నిర్మాక ఇచ్చినారు ప్రభ ప్రభా మా సేవ చిత్రంలోని వాళ్ళందరినీ ప్రభావ ప్రభావందరం ప్రభు మీ అధిక నడిపించాలి ఎందుకంటే బహుభయంకరణ సమలకాలం ఎంత భయంకరమైన చీక శక్తులు పనిచేస్తున్న ప్రభావిని మనకు చూపిస్తున్నారు అది మాకు కనిపిస్తేనే ప్రభావిట్లో పనిచేస్తున్న ప్రభావ ఎంత భయంకరమైన దుష్టుడు మనుషులు శరీరమే కొడుతున్నాడు ఎంత భయంకరంగా కొడుతున్నారు ప్రభావాన్నింటినీ చేయించి ప్రభావ నైన్ నాకు గొప్ప జన సంబంధించిన మీ నటించాలా అలాంటి సేవలు నటించండి మరి విశేషంలో ప్రభావ ఈ ప్రవచనాలన్నీ ప్రభావా మీరు అనేక పర్యల నుంచి మా కొడుకు మీరు సంపూర్ణమైన జ్ఞానం అక్కడ ఓ ప్రభావ తను మీరు ఎవరికి ఎవరు కానీ స్వీకరిస్తారని ప్రభావాటి మీరు చూస్తున్నారు ప్రభావాయన కానీ ప్రభా నీ ప్రతి క్షణం ప్రభావ మీ వాక్యాన్ని స్వీకరించి కాబట్టి వినాలా ప్రభావాటిని అర్థం చేసుకోవాలా ప్రభావాయన ఈ ఎందుకంటే ప్రభావ ఇంకా ముందు రోజుల్లో ఈ లోకమే పతం అయిపోయిన ధర్మవిరోధమైన బోధం స్టార్ట్ అయిపోయింది ప్రభావ అది ప్రపంచమంతా తాండవిస్తుంది అవత బోధకులు బయలుదేరిన ప్రభావా రెండు వేల సంవత్సరాల క్రితం అది చివరి స్థితికి వచ్చింది ఎండ్ ఆఫ్ ద ఎండ్ ప్రభావ ఆ కాలంలో మేము ఉంటుందిగా ప్రభావ ఆయన ఈ సత్యమైన ప్రకటించాలి ఇంకా దొరకల ప్రభావ కాబట్టి ఓ ప్రభావితి దొరికినప్పుడే మేము జమ చేసుకోవాలా ప్రభావ ఆయన ఇస్తే ప్రభావం నిర్లక్ష్యంగా జీవించకుండా ప్రతి వాక్యాన్ని మేము జాగ్రత్తగా మార్గలు భద్రపరచుకోవాలి వాటి ప్రకారం మీ జీవించాల ప్రభావా సంపూర్ణలోకి త్వర త్వరగా మా పనులు ముగించుకుని ముందుకుకోవాలా ప్రభావ ఇక సమయం చాలా తక్కువ ఉంది ప్రభావాన్ని మీరు సిద్ధపడాలి అన్ని కొన్ని మీ అలాంటి సేవ జీవితాలకు మూడు అందరూ నడిపించమంటూ ఆగిస్తాము ఆయన నీకు వందలేసా వైరస్ బాధ్యత అందరినీ స్వస్థపచ్చండి ప్రభావం తనకే విధంగా అందరినీ ఆశ్రయించండి నూతనంగా అభిషీకరించిన కొరకు శాస్త్రం పెట్టుకోండి అది చీకటి దురాత్మక ప్రత్యేక శక్తి గర్తిస్తున్నాం హళనీయ వాళ్ళ కుటుంబం రావసిన వీళ్ళను గురించి మీకు గొప్ప శాసన పెట్టుకొని ప్రతి శోధం నుంచి సమస్య నుంచి తండ్రి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఏసీ ప్రజల పక్షాల హళనియా మీరు విడుదల కలిగి మీకు ఒక శాసన పెట్టుకోవడం మాకు ఆదృష్టమైన మీ యొక్క వార్తలు ప్రపంచంలో ఈ సత్యాన్ని స్వీకరించి ప్రభావ వాళ్ళ స్వాతంత్రం పొందుకొని మైమపరచాలా ఆతోని సత్యంతో నేను ఆరడించాలా ఈ యొక్క వాక్యాలు కాబట్టి మాకు అనుసరిస్తున్నారు కావా నేను మీ పాటి వాళ్ళం ప్రభావా నేను ఎంతోమంది గొప్ప గొప్ప వంశంలో ఉన్న వాళ్ళు ఎంతో జ్ఞానవంతులు ఉన్నారు ఈ అయినా కానీ వాళ్ళకి భయపరచలేదు దీనికి పని మమ్మల్ని మట్టి పురుగు మమ్మల్ని దూని మమ్మల్ని ప్రభావాన్ని ఏర్పరచుకొని మీ పిల్లలు తయారు చేసుకుని మీ సముచితమైన గొప్ప దేవుడిని ఎంతో గొప్ప దేవుడు దేశానికి వాళ్ళ నీకుల మీ నుంచి కూడా మీరు ఉన్న తీర్చుకోలేం అయినా మా జీవిత కాలం అంతానైనా నిన్నే స్మరిస్తాం నిన్నే శక్తిస్తాం మరియు విశేషమైనా మీ నీతిని సత్యాన్ని మీ సమాజంలో మనుషులకు ప్రకటించలేనా అన్ని కొన్ని చింటని నడిపించాలా ఈ భూలోకం మహిమతో నింపాలా ప్రభావ అంత భయంకరమైన కాలంలో మేము ఉంటుండగా మనుషులంతా కలవరంతో భయంతో పరిగెత్తున్నారు విశ్వాసాలు సైతం ప్రభావ షేక్ అయిపోతున్నారు కానీ మీ ఎందుకంటే మా పునాడు అపోసిలో పునదులిని కట్టండ క్రీస్తే ప్రభావని కట్టగడం కాబట్టి ఎందుకంటే ప్రభావ ఈ సత్యంలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు స్థాపించుకున్నారు మమ్మల్ని కాబట్టి నిలబడాలా మీ వాక్యానికి అనుకూలంగా చూపించాలా అనేక మంచి ఎంత నడిపించాలా అలాగే శివజీతో ప్రతి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని రావా ఓ ప్రభావ మీరు స్వీకరించి మా హృదయంలో నడుచుకున్న సహాయన మనం ప్రాధాన్స్ నజరీ స్వీకరిస్తూ పర్శంగా ప్రార్థిస్తాం పరిశుద్ధ మోహనత కృపాల దేవేనిక వందోతం ప్రభావ సర్వోన్నత సర్వాధికారి సర్వలకు సృష్టికర్త జీవం వల దేవ జీవాధిపతి అయిన దేవ ఆయననికి వేలాది వందనాల ప్రభావ మీ పాదాలకు వందనాలు తండ్రి ఆయన గడిచిన కాలమంతా ప్రభావం మనం కాచి కాపాడి క్రికల్ చర్మంలో భద్రపరచడానికి వందనాల ప్రభావన తండ్రి ఎక్కడైతే మీరు అక్కడ మీద ప్రభావం తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రభావ మీకు వేలాది వందనాల ఎమికే స్థులు స్తోత్రముల ప్రభావ నేను మీ పరిశుభ్రత జీవితాల్లో ప్రభావం తండ్రి అతను మీ ప్రభావం ఎక్కడ కూడా మోసపోకూడదు ప్రభావ అనేకమైన విధమైన బోధన ప్రభావం మాలో ఉండడానికి వీలదు ప్రభావ అతంటే నేను ప్రతిక్షణం ప్రభావ మీ వాక్యములు you ధరించుకునే ప్రభావం ప్రతి చోట ప్రభావన్ని మీకు సాక్షిగా నిలబడాల ప్రభావ తన ప్రతిదీ వివేచించాల ప్రభావం నా తండ్రి ఆయన తప్పపోతున్న గొర్రె పిల్లలను పట్టుకొని రావాలో ప్రభావ తండ్రి ఎవరైతే ఆ యొక్క దుర్బోదలకు వెళ్ళినారాభా ఎవరైతే నైన్ అవాదీ బంధకాల్లో చెక్కబడిపోతున్నారో ప్రభావ నా తండ్రి మా ప్రయాస అదే ప్రభావ నా తండ్రి తప్పిపోతున్న ప్రతి గొరైన ప్రభావ మీ చింతకు తీసుకొని రావాలో ప్రభావ నా తండ్రి మీరే ప్రభావ ఆ రోజు నా తండ్రి కాపరి ఉన్నారో ప్రభావం మీరు మీకు ఎలాది వందా తండ్రి నా తండ్రి తప్పిపోయిన కాపరి నా తప్పిపోయిన గొర్రె వచ్చినప్పుడు తండ్రి తన మొదటది మందలోనే ఉంది ప్రభావ కానీ తప్పిపోయింది ప్రభావిత ఏ రీతిగా తప్పిపోయిందో ప్రభావం అది అక్కడ మీరు చూపించలేదు కానీ ప్రభావం అది ఏదో ఒక ఆశతోనే ప్రభావిత మంద నుంచి దూరపడిపోయింది తనకి प्रभा आश तपनी अदी తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభావ మీరు ఎంతనో సంతోషపడ్డారు ప్రభావ మీరు ఎంతగానో అంత్రి నేను గొప్ప విందు కూడా చేస్తున్నారు ప్రభావ తొంభై మంది గురల కన్నా కూడా తప్పిపోయిన ఒక గొర్రె పిల్ల వచ్చినందుకు మీరు సంతోషపడ్డారు ప్రభావ అదే రీతిగా నా తండ్రి ప్రభావ తప్పిపోయిన గొర్రె పిల్లని ప్రభావ మీ మందులకు మళ్ళీ చేర్చడం వారమై మేము ఉండాల ప్రభావ అటువంటి సంతోషం ప్రభావ మీకు కలిగించాల ప్రభావ అటువంటి జ్ఞానం మాకు దయచేయడం ప్రభావ నా తండ్రి ఏవేవో ప్రశ్నలు వేస్తుంటారు ప్రభావ రెండింటికి మేము నత్తండ్రి ఆయన ప్రేమపూర్వకంగా ప్రభావ మీ సమాధానం చెప్పాల ప్రభావం మీ ఆత్మపూర్వకంగా మీరు సమాధానం చెప్పాల ప్రభావ తప్పుడు విధానాల్లో వెళ్తున్న ప్రతి ఒక్కరిని ప్రాభ సరైన మార్గంలో పెట్టాలి మీరే సహాయం దయచేయమని అతండ్రి నేను వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకే మీకు వేల ఐదు వందల కృతజ్ఞత స్థుతుల స్తోత్రం తెలుస్తున్నా ప్రభా ఇదన్నా తండ్రి వైరస్ బాధ్యతలందరూ బట్టి ప్రార్థిస్తున్న ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరండి తండ్రి ఐసీలో వెంటిలేటర్లో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభావ నేను వ్యాక్సిన్ ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభావితం జ్ఞాపకం చేసుకోండి ప్రభావ కనికర చూపించండి తండ్రి ఇది అన్న భయంకరమైన దినాలు రాబోతున్నాయి ప్రభావ అతని అందరూ డౌట్ లేదు ప్రభావ అతని నాయన యొక్క ప్రకటన నగరంలో ఉన్న ప్రతి నెరవేరాల్సింది ప్రభా యొక్క ప్రక్తలు ఏమి నుంచి అయితే నైనా ప్రవచించిన ప్రభావాన్ని నెరవేరాల్సింది ప్రభావ అంతటి భయంకరమైన శ్రమ ఎప్పుడు కలగలేదు అని కూడా మీరు చెప్పినారు ప్రభా ఇప్పటి వరకు ఇన్న భయంకరమైన శ్రమ దినాలు రాబోతున్నాయి ప్రభా ఆయన వాటిని మేము ఎరగల ప్రభావ ప్రతి ఒక్కరు ఎరగల ప్రభావ వారందరూ ప్రభావ తెలుసుకోవాల ప్రభావం గుడి నేతలు తీసివేసి ప్రభావ ఆత్మీ నేత్రాలు ఇవ్వణి ప్రభావం అతని నైనా ఈ లోపల దేవతలను పూజిస్తూ ఉన్నారు ప్రభా తప్పుడు వాదనలకు వెళ్ళిపోతున్నారు ప్రభా అటువంటి రీతి ఉండడానికి వీలలేదు ప్రభావ అతని ప్రతి ఒక్కరు ప్రభా నీత తిరగల ప్రవాహాన్ని అతని శాశ్వతంగా అని తెలుసుకోవాలా అతని నేను నిత్యం జీవించాలన్న ప్రభావ ఈ శ్రమలు తట్టుకుని నిలబడాలన్న ప్రభావ మీ మార్గంలో ఉండాలా ప్రభావ ఆ తండ్రి నాయన అటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి దచ్చేయండి నా తన ప్రతి ఒక్కరి రక్షణ కూర్చొచ్చాయం దచ్చేయండి ప్రభావ నా తండ్రి మీరే నైనా ప్రతి ఒక్కరి చూపించండి తండ్రి నా ప్రభావ వారు తండ్రి ఈ భయంకరమైన దినాల్లో నాయన ఎంతోమంది నష్టించిపోతారు ప్రభావ ఆ తండ్రి నాయన అటువంటి రీతి ఉండకుండా ప్రభావ ప్రతి ఒక్కరు మారు మనసు పొందుకోవాల ప్రభావ తండ్రి వారి పాపము విడిచిపెట్టాల ప్రభావ మీరే సహాయం దచ్చండి ప్రభావ ఈ లోకంలో ఉన్న వాటిని చూసి అతిశయిస్తే నా ప్రభావ అతండ్రి మీ చేయలేరు ప్రభావ నా తండ్రి వ్యాక్సిన్లు కాదు ఏది కూడా నా తండ్రి కాపాడలేదు ప్రభావ కాబట్టి నాయన ఈ లోకంలో ఏది ఆశ్రయించినా కాపాడలేదు ప్రభావ మీరు ఒక్కరే అజ్ఞానం ప్రభావ ప్రతి ఒక్కరికి రావాల ప్రభావ తండ్రి అజ్ఞాన ప్రభావంలో తండ్రి రావాల ప్రభావ సహాయం దండయా ఆ తండ్రి ప్రతి ఒక్కరి నైనా మీరు అపార్ట్మెంట్ నా తండ్రి వారికి నా త్రి తర్వాత ప్రతి ఒక్కరికి ప్రభావ ప్రకటించబడినప్పుడు ప్రభావ నా తండ్రి వారు ప్రభావ తెలుసుకోవాలా ప్రభావ వాళ్ళు హృదయం ప్రభావ కఠిన పంచుకోవడానికి వీళ్ళు ప్రభావ మీ ఆత్మకార్యం జరిగించండి ప్రభావ అపవాద బంధకాలు కొట్టివేయండి ప్రభావ నేను ఏ గురువును రక్షించుకోవటం నిశితం కాదు ప్రభా అన్న తండ్రి నేను అందరి కొరకు మీరు పలర్శలు రక్తం కార్చిన ప్రభావ రక్త మీరు వారి అందరి పట్ల కనికరం చూపించమని మీరైనా మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడడానికి వందనాలు నేను మీటింగ్లో పాల్గొన్న ప్రదర్స్ని సిస్టర్స్ మీరు నాకం చేసుకుని తండ్రి గ్రూప్లోనే ప్రతి ఒక్కరిని మీరు నాకం చేసుకునే ప్రభావ వరకు ప్రతి ఇబ్బందులను దూరం చేయండి ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభావనైనా మీరేనా ఆత్మభిం దయచేసి నాయన మీకు సగల బలంగా వాడుకోండి పలు ప్రతి చోట మీరు శాంతి సమాధానం దయచేయండి ప్రభావ మీరైనా కనికరం చూపించండి ప్రభావ మీరైనా గొప్పగా నా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభావ మీరు అభిషేకం దయచేసి మీ యొక్క నా తండ్రి ప్రతి ఒక్కరిని బలంగా నా తండ్రి మీ సాక్షులు నిలబెట్టుకోండి నా తండ్రి అదే రీతిగా ప్రభావం మీ స్వరం వినిపించిన దీ ప్రజలను బట్టి ప్రార్థిస్తున్నా ప్రభావ కానీ ఇంకొన ప్రభావ నైనా గొప్ప సేవ చేయాల ప్రభావ ఆత్మ విషయాలు తెలుసుకోవాల ప్రభావా అనేకలు ప్రకటించాల ప్రభావ తండ్రి మీరే తోడు వర్క్ విషయంలో ప్రభావ నా తన ప్రతి విషయంలో మీరే తోడు వేయండి ప్రభావ మీరు నైనా ఉంచండి ప్రభావ ఈ దృష్టి నైనా అడ్డగించకుండా ప్రభావ మీరే ముందుకు నడిపించండి ప్రభావ బిడని నైనా జ్ఞాపం చేసుకుని కూడా మార్గంలో నడిపించండి తండ్రి కుటుంబం మొత్తం ప్రభావకున్నా తల్ సిద్ధపట్టు సహాయంని అనేకలు సిద్ధపట్టు సహాయం క్రిస్త పరిషత్తు ప్రార్థిస్తున్నాం జన్మించిన బలంతో వాక్యం త్వర శ్రీ మోదీ పౌరు కేట నిలబెట్టుకున్న ప్రభావ ఈ కాలంలో ప్రభావ సేవ చేసి సాయించనీ అలా ఇయ నాదీవానికి బుద్ధి జ్ఞానం తెచ్చని అలా ప్రతి వాక్యం మాది నటపడాల ప్రభుత్వం కాలించండి మా ప్రవర్తన ప్రమా అధికారం చూపడాలా అలాగే ముఖ్యమంత్రి ఆత్మ వీచించిన జ్ఞానం దీచించే మనసు దచ్చని ఆ వీచించే అభిషేకం నాదివానికి శాతం చేశాం నాదీవాని రాక సమీపించింది భయంకర సమకాలంలో ఇంకా రాబోయే జనాలు ఇంకా భయంకర సమకాలంలో ఈ కాలంలో ప్రభా అల జీవించాలా మీరే మాకు నేర్పించండి అలడియా బైబుల్ వాక్యం చదవాలా దానం చేయాలా మీరే మాకు సహాయించడండి నాది అగ్గుపతి కనికరించండి ఆదరించండి అలలియా మళ్ళీ ఆత్మీయంగా తెలియండి వాళ్ళకి సరస్వతం నడిపించి అలడియా నాది అని స్వతం అలాంటి విన్న బోధ ప్రభా రకరకాల బోధనను చెడిపించి నేనే మార్గంలో నేనే జీవన సత్యం అని నీ మార్గంలో నడిపించాను వేసే ప్రభావాళ్ళ స్వార్థ పోవాలా అలాగే వాళ్ళ మీద ప్రశుధాతం కుమించమని ప్రార్థం ఎంత వైరస్ బ్రో వాళ్ళు ముట్టి స్వస్థ ఆరోగ్యం దచ్చండి వాళ్ళు మీ స్వార్థ పోవాలా రక్షణ వాళ్ళ ఆత్మ తెరవండి డాక్టర్ నర్సు ఆత్మ తెలియండి జ్ఞానం దండి ఆత్మ తెరవండి ఈ కాలంలో ప్రభావ అలాడియాగ్యా సుశికి స్వార్థ పోవాలా అందరి శిష్యులు కావాలా వేసో మీరు నడిపించి ఎలాగా కార్యం చేయండి నా దీవానికి శోధం చేసాం ప్రభా నాదివాణితో భయంకర దినాల్లోనే విశ్వప్రభ నాదివాణి శోతం చేసాం పతి బిడ్డల ప్రభా స్వార్థ పోవాలి విశ్వప్రభ నాదివాణికి శోతం చేసం అలాగే మా అందరికీ మీరు వాడుకోమని అలాగే కుటుంబం తాకండి ప్రతి కుటుంబం మీద శాంతి తెచ్చని మీ జ్ఞానం తెచ్చి చిన్నపిల్లలు పిల్ల బిడ్డ వాడవాడాలా మీరే సాధించని అన్న ముట్టం తాకండి ఆరోగ్యం తెచ్చి ఇంకా సరస్వతం నడిపించండి అక్క ముట్టం తాకండి ఇంకా సరస్వత నడిపించి సేవలు వాడుకోండి అలాగే మీరు నడిపించండి నాదివాని పిల్లల దీవించి జ్ఞానం తెలియచండి వాళ్ళ భవిష్యత్ దీవించి మీ ఆలోచన ఇతరవంతలు నడిపి మీ చేతులు పెట్టి మీ బలవంతంగా మార్చండిశప ప్రభా మీ సేవల బలంగా వాడుకోండి గంచండి అన్న బంధువులందరూ వాళ్ళకి తాకలి పరిశీ ఆత్మభిషేకం జ్ఞానం దండి మదీ ప్రేమ ఆసక్తి తెచ్చండి నాదివాణి చేస్తాం అలరిగి చక్రదిబ్రహం తాకలి జ్ఞానం దైతే తెచ్చని స్థిరపరిచి బలపరిచి వాడుకోండి తన వారికి సంతానం కలిగించి దీవించి ఆశీర్వదించి వాళ్ళ కుటుంబం ఎంతో మంది మారాలి మారాలా రక్షణ పొందాలా నాలుగు దిశ వార్లు పోవాలా అలరియా నాదివానికి భయంకర కాలం ఉన్నాం అలరియా నాది కన్నీరు ప్రాంతం అందరూ దచ్చండి విడతగా ప్రాంతం తెచ్చిండి అలా అడిగి అనాదివానికి సోదం బలం దయచేసి మీరు ఆకడం అందరూ సిద్ధపరచి మనీసిన మాపటలో కొత్తండి పశుత్ర నాయన రక్షక ఈ మధ్యాహ్న సమయం అందు మేమందరం చిన్నగుంపుగా కూడుకొని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ఏసారి ప్రభా నాయనా రక్షక మేము సత్య వాక్యాలను అందరితో పంచుకొని ప్రభావ వారిని రెండవ రాక సిద్ధపరచడానికి మాకు సహాయాన్ని దయచేయండి సార్ ఇంకా ఈ గ్రూప్ సభ్యులందరినీ మీరే కాచి కాపాడి దీవించి ఆశ్రవదించండి సార్ ఇందరిందరైతే కష్టాలలో నష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో బాధపడుతున్నారు వాళ్ళందరినీ మీరే కాచి కాపాడి దీవించి ఆశ్రవదించండి సార్ ఈ రోజైతే మా అమ్మ రివ్యూ కోసం వెళ్తున్నారు సార్ ప్రభానాయన రక్షక బీపీ లెవెల్స్ అంతా మీరే నార్మల్ కి తెచ్చి సంపూర్ణ సుస్థత ఆరోగ్య బృందని అనుగ్రహిస్తారని విశ్వసిస్తున్నాను సార్ అనాథల కోసం మీ కోసం పేదల కోసం విధవరాల కోసం మీరు కోసం ప్రే చేస్తున్నాను ఫుడ్ షెల్టర్ క్లోతింగ్ అనుగ్రహించండి సార్ ప్రభాన రక్షక వేరే కంట్రీస్ లో కోవిడ్ ఎంతగానో ప్రబలిపోయింది సార్ కాపాడండి సార్ చైనా లో ఫ్లడ్స్ వల్ల ఎంతగానో నష్టపోయి ఉన్నారు సార్ మీరు రక్షించండి సార్ అందరినీ ఆశ్రదిస్తారని విశ్వసిస్తూ మన తండ్రి దేవుని కృపయో అలాగే మన ప్రభు యేసుక్రీస్తు కృపయో ఈ ఆరాధనలో పాల్పడుతున్న ప్రతి బ్రదర్ సిస్టర్స్ కి అలా పిల్లలకి రక్త సంబంధికులకు బంధువులకు అలాగే వైరస్ బాధితులకి వ్యాక్సిన్ బాధితులకు అలాగే ఎవరైతే సేవకులకు విద్రించినారో ఆ సంఘములకు ఆ కుటుంబాలకు భార్యను భర్తలను పిల్లలను తల్లులను కోల్పోయిన వాళ్ళకి అలాగే మెస్సీ సిస్టర్ అమ్మగారు ఎవరైతే అక్కడికి వెళ్తుందో ఆ సిస్టర్ ఆయన ప్రేమ జాలి దయ కనికరము కృప సమాధానము సదాకాలం మనందరికీ తోడై ఉండను గాక ఆ మేన్ అందరికీ ప్రైజ్ లాదర్